మూడవ అధ్యాయం కర్మయోగం భగవద్గీత ఒక మహత్తరమైనటువంటి కల్ప వృక్షం అండి ఈ మహావృక్షాన్ని నాటింది శ్రీకృష్ణ పరమాత్మ దానికి నీళ్లు పోసి పెంచింది వేదవ్యాస మహర్షి అనేక సద్గుణములనేటువంటి చిగుళ్ళు పుష్పాలు దానికి ఉన్నవండి మోక్షం అనేటువంటి దాంతో ఆవిర్భవిస్తున్నది దానిని అనుభవించినటువంటి వారు జీవన్ముక్తులై జన్మరాహిత్యాన్ని దుఃఖరాహిత్యాన్ని పొందుతున్నారండి దీన్ని ఆ మోక్షం ఫలం అనుభవించినటువంటి వారికి గీతా కల్పవృక్షం ఒకరి సొత్తు కాదండి అందరి యొక్క సొత్తు అది భగవంతుడు భక్తుల యొక్క ఉద్ధరణ కోసం కటాక్షించినటువంటి ఒక అమూల్యమైనటువంటి వస్తువు అండి ఏది భగవద్గీత ఒక జాతి ఒక మతము ఒక కులము ఒక వ్యక్తి లింగ వయో భేదం ఏవి లేదండి ఈ గీతకు ఏ ఎవరైనా చదువుకోవచ్చును ఎవరైనా ధరించవచ్చునది భవరోగంతో బాధపడుతూ అనేక జన్మల నుంచి పుట్టడం చావటం అనే దౌర్భాగ్యం అనుభవిస్తున్నటువంటి జీవరాశులకి దీన్ని మించినటువంటి మహత్తరమైన ఔషధం భవరోగ దివ్య ఔషధం ఇంకొకటి లేదండి దీన్ని సేవించిన వారికి ప్రత్యక్షంగా అనుభవానికి వస్తున్నదండి ఏది ఆ ఫలితం డైరెక్ట్గా మొట్టమొదట్లో అనుభవించింది అర్జునుడు అండి ఏది ఈ ఔషధమును సేవించి దాని సత్ఫలితమును అనుభవించిన వారు మొట్టమొదటి అర్జునుడు టెక్కెం మీద ఒక మహనీయుడు కూర్చున్నాడండి ఆ రథం యొక్క మీద ఎవరు చెప్పండి హనుమంతుడు అవి వారు కూడా చక్కగా వింటున్నారండి కృష్ణుడు అర్జునుడికి బోధ చెప్తుంటే కేవలం అర్జునుడే కాదండి పైన ఆంజనేయులు కూడా చక్కగా వింటున్నారు తరించినారు వ్యాస మహర్షి గారు వారికి టెలివిజన్ కెపాసిటీ ఉందండి అది ఎక్కడున్నప్పటికీ కూడా చక్కగా అన్నీ కూడా గ్రహించగలరు ఆ వ్యాస మహర్షి కూడా చక్కగా దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నారు వారి యొక్క అనుగ్రహం చేత సంజయులు వారు కూడా చక్కగా వినగలిగారండి ఆ సంజయునికి చెబుతుంటే ధృత కూడా విన్నాడు అండి ఇంతమంది భగవద్గీతను విన్నారు కానీ ధృతరాష్ట్రుడికండి సరిగా హృదయంలో ప్రవేశించలేదండి సార్ నుంచి విత్తనాలు రాలినండి మెత్తటి మట్టిలో పడినటువంటి విత్తనం వెంటనే మొలకొస్తుందండి కఠినమైనటువంటి రాతి మీద పడినటువంటి విత్తనం మొలక రాదండి ఆ యొక్క హృదయం కఠినంగా ఉన్నందువల్ల ఆ భగవద్గీత విత్తనం వారిలో పడినప్పటికీ పెద్ద మార్పు రాలేదండి వారిలో సుచారం ఏమండి మీకెట్లా తెలుసుంటే ఆ భీముడు గారు వస్తే వారిని నాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేసిన విషయం మీకందరికీ తెలుసు కదండి అది కనుక ఎవరి యొక్క హృదయం పవిత్రంగా నిర్మలంగా శుద్ధంగా ఉంటుందో వారి హృదయంలో ఈ బీజం గనక పడితే అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయండి ఎంతమంది తరించిపోయినారు చూడండి వెంటనే అర్జునుడు ఆంజనేయులు సంజయుడు వ్యాసులు వ్యాసులు వారు ఇటువంటి వీరందరూ కూడా భగవద్గీత శ్రవణం చేసి ఎంతో ఆనందం పొందినారు సంజయులు వారండి గీతంతా విన్న తర్వాత చివరికి ఎటువంటి అభిప్రాయం చెప్పారో చూడండి ధృత రాష్ట్ర మహారాజా సంజయుడు చెప్తున్నారు అమూల్యమైనటువంటి ఆ బోధను నేను విని పునఃపునటిమాటికి ఆనందం కలుగుతున్నది అక్కడ రిపీట్ చేసినారు చూడండి డబుల్గా ముహు ముహు అంటే మాటి మాటికి నాకు ఆనందం కలుగు పునః పునః దీని అర్థం ఏంటండి అతి హర్షం ఆ భగవద్గీత విన్నప్పుడు దుఃఖం పలాయనం కావటమే కాకుండా అతి హర్షం అది అట్మోస్ట్ జాయ్ అది మనకు కావాల్సింది అంతే కదండి దేని కొరకు మానవుడు అపేక్షి ప్రయత్నం చేస్తున్నాడు ఈ లోకంలో కేవలం మానవుడే కాదండి ప్రతి ప్రాణి కూడా సుఖం అపేక్షిస్తున్నదండి చిన్న చేయ అటు పోతున్నది అడగండి చెమగారు ఎక్కడికి పోతున్నారంటే బెల్లం బెల్లం కోసం పోతున్నారు దానికి చూడండి ఇంత ప్రాణైనా దానికి ఆనందం ఎక్కడున్న దాని వెతుకుతున్నదండి సుచ బ్రహ్మదేవుడు మొదలుకొని పిపీలికం వరకు ఉన్నటువంటి సమస్త ప్రాణి కోట్టు నాకు దుఃఖం వద్దు నాకు ఆనందం కలగాలి ఇదేనండి జీవితం ఆశయం అది ఏ విధంగా నెరవేరుతుందో మాత్రం అది తెలుసుకోవటం లేదు జనుడు జీవితం యొక్క లక్ష్యం అనేది మొట్టమొదట్లో జ్ఞాపకం రావాలండి ఎందుకంటే మహాసముద్రంలో వచ్చి పడిపోయినాడు జీవుడు మహాసముద్రం ఏమిటి ముఖ్యంగా వారికి కావాల్సింది తెలిసిన డైరెక్షన్ ఇప్పుడు పెద్ద మహాసముద్రంలో ఒక పడవ ఉందండి పడవ ఆ పడవలో స్పీడ్ కాదండి ముఖ్యం స్పీడ్ కాదు డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అది ఎటు పోవలను గమ్యస్థానం ఏది ఇటు నార్థా సౌత్ ఈస్టా వెస్టా ఇటు పోవలను అందుకనే నావికుల దగ్గర కంపాస్ కంపాస్ అనేటువంటి యంత్రం ఉంటుంది అది ఎప్పుడు నార్త్ చూపిస్తుంది దాన్ని బట్టి వాళ్ళు డైరెక్షన్ చూసుకుంటారు లేకపోతే మహాసముద్రంలో డైరెక్షన్ అట్టే తెలుస్తుంది అండి అది అదేవిధంగా ఈ మహా సంసార సముద్రంలో పడినటువంటి జీవుడు ఎందుకరకు వచ్చినాడు ఎక్కడికి వెళ్ళవలనో ఏమి చేయవలనో అని ఎవరైనా ఆలోచిస్తున్నారా లేదు పుట్టంగానే ఏదో ఈ మహా వ్యవహారాల్లో పడిపోయి మునిగిపోయి ఆఖరి కళ్ళు మూస్తున్నారండి సార్ ఏమి వెంట తీసుకుపోతున్నట్టు ఏమి కష్టపడి సంపాదించినట్టు ఈ నూరు సంవత్సరంలో అని అనుకోండి సపోజ్ నూరేళ్ళు ఆయుర్దామని అనుకోండి ఈ నూరేళ్లలో వాడు చేసిన పని ఏమిటి చెప్పండిది పశువులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో అదే విధంగా ప్రవర్తిస్తున్నాడు కదా అవి తింటున్నాయి వీడు తింటున్నాడు అవి తాగుతున్నాయి వీడు తాగుతున్నాడు అవి నిద్రపోతున్నాయి వీడు నిద్రపోతున్నాడు ఇంతే కదండి ఈ ఆహార నిద్ర భయమైదన ఇవన్నీ చూడండి ఈ కామన్ అండి సర్వప్రాణి కోట్లకి కానీ జ్ఞానం న రాణాధికో విశేషో జ్ఞానస్య హీన పశుభి సమాన అది ఆత్మ జ్ఞానం ఒక్కటి ఒక స్పెషల్గా మానవుడు పొందవలసినటువంటిదండి ఇది ఎవరు చెప్పినాను మీకు బ్రెయిన్ బ్రహ్మావలోకం పరమాత్మను తెలుసుకునే కెపాసిటీ మనకి పెట్టాడు అండి ఎవరు బ్రహ్మదేవుడు సరే ఇన్ని ప్రాణులు ఉన్నాయి దే కెనాట్ రియలైజ్ దేర్ ఓన్ నేచర్ దే కెనాట్ రియలైజ్ గాడ్ దేవుణ్ణి కానీ తన స్వరూపాన్ని కానీ వారు తెలుసుకోవటానికి వారికి తెలివి లేదండి కామన్ సెన్స్ లేదు మానవుడికి మాత్రం అది ఉన్నది వై కాంట్ హీ యూటిలైజ్ హిజ్ లైఫ్ ఇది తప్పకుండా దాన్ని ఉపయోగించుకోవాలని ఉపయోగించుకునే జన్మ సార్థకం చేసుకోవాలి లేకపోతే పునరపి జననం పునరభి మరణం ఇంతవరకు ఎన్ని తల్లి గర్భాల్లో పుట్టాడు చెప్పండి ఎంత రెగరస్ ఇంప్రెజన్మెంట్ అనుభవించాడో చూడండి తిరిగి మరలా తల్లి గర్భంలో ప్రవేశించి బాధలన్నీ అనుభవించాలని చెప్పి కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా అనుకుంటాడా చెప్పండి కనుక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీ హ్యావ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ప్రిజన్ ఈ ప్రిజన్ అండి ఇది ఒక బంధం ఏ గృహం అని చెప్పి అనుకోవద్దండి కారాగృహం ఎప్పుడు జ్ఞానం లేకపోతే ఎవరైనా ఇళ్ళు కట్టుకుని పేర్లు పెట్టుకుంటారండి ఏం పేర్లు సూర్య భవనం చంద్రభవనం ఇంద్రభవనం అని చెప్పి పేర్లు పెట్టుకుంటారు కొందరు శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే భవనము భ వా నా భవనం భకారము యొక్క అర్థం ఏమిటంటే ఆ భవనంలో ఉండేవాడు భక్తి కలిగి ఉండవలను అని చెప్పి బా దానికి అర్థం చెప్పారండి పెద్దలు భవనము బా ఈజ్ ఈక్వల్ టు భక్తి ఆ భక్తి కనుక వారికి లేకపోతే ఆ భవనంలో ఉన్న వారికి అర్ధరాత్రి వేళ బకారం పలాయనం చిత్తగిస్తుందట వెళ్ళిపోతుందట బకారం ఏం మిగులుతుంది చెప్పండి భవనంలో బా వెళ్ళిపోతే ఏం మిగులుతుంది వనం నారాయణ వనంలో ఏముంటాయి చెప్పండి పులులు నక్కలు తోడేళ్ళు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ భవనంలో ఉన్నవాళ్ళు దాంతో సమానం అన్నమాటది చూచారు కనుక భక్తి అనేటువంటిది ముఖ్యం అది మరి ఎవరైనా కలిగి ఉంటున్నారో చెప్పండి ఊరికి భవనాలను పేరు పెట్టుకుంటున్నారు కానీ భక్తి ఎక్కడ ఉందండి అది కనుక గృహం అనేది కారాగృహంగా తయారవుతుంది ఎప్పుడు మనకు ఆత్మజ్ఞానం లేకపోతే బంధనంగా ఉండిపోతుందండి ఈ బంధనం నుంచి తప్పించుకోవటానికి మహనీయులు చక్కని ఉపాయములు సెలవిచ్చినారు శ్రీకృష్ణ పరమాత్మ పద్దెనిమిది ఉపాయములం ప్రతి దానికి యోగం యోగం యోగం అని చెప్పి చెప్తున్నారు కనుక యోగం అంటే ఇది వరకు మీకు చెప్పినాను కలవటం ఎవరితో కలవటం భగవంతునితో వేరైపోయినాడు జీవుడు ఏ కాలంలో వేరైపోయినాడో ఎవరికి తెలియదండి అనాది కాలంలోనే వేరే అయిపోయినాడు ఇప్పుడు చూడండి సముద్రం సముద్రంలో నీళ్ల బొట్లు అంటే డ్రాప్స్ అనేకమైన బిందువులు ఉన్నాయి కదా సముద్రంలో హాయిగా ఉంటాయండి క్షేమంగా ఉంటాయండి ఆ బిందువులన్నీ కానీ ఏదైనా ఒక బిందువు గనుక ఎగిరి ఒడ్డును పడితే ఏమవుతుంది చెప్పండి ఒక బిందువు గనక సముద్రంలో నుంచి ఎగిరి ఒడ్డును కనుక పడితే ఇట్ విల్ ఎవాపరేట్ నామరూపాలు లేకుండా అదృశ్యం అయిపోతుంది ఎండిపోతుందండి ఆవిరైపోతుంది చూచారా సముద్రంలో ఉన్నంత కాలం ఇట్ ఈజ్ సేఫ్ క్షేమంగా ఆనందంగా ఉందండి దానిలో నుంచి బయటపడంగానే నాశనం అయిపోయింది చూడండి ఆవిరైపోయింది ఎవోపరి నామరూపాలే లేవండి అదేవిధంగా జీవుడు పరమాత్మతో కలిసి ఉన్నంత వరకు కూడా క్షేమం ఏ విధమైన ఢోకా లేదు ఆ పరమానంద స్వరూపుడుగా ఉంటాడు వేరైపోయినాడు ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఏమండి మీ కట్టా చూసినట్టు ప్రత్యక్షం కనిపిస్తున్నాడు కదా కనిపిస్తున్నది కదా జీవుడు ఒక శరీరము ఒక మనస్సు ఒక బుద్ధి ఇవన్నీ కలిగి ఉంటున్నాడు కదా దుఃఖం అనుభవిస్తున్నాడు కదా ఇది ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పుడు దీన్ని తొలగించుకోవటానికి మానవుడు ప్రయత్నం చేయాలి దేనే ఈ బంధనాన్ని విచారా ఈ బంధనం ఎప్పుడు ప్రారంభించింది అనేటువంటి విషయం వదిలేయమని చెప్పి నేను మీకు చెప్పినానికి వరకు దానికి అంతు లేదండి దానికి పెద్దలు అనాది అని చెప్పి కొట్టేశారు అది ఒకవేళ మనం ఊరికే ఎప్పుడు ప్రారంభించింది ఈ భవ దుఃఖం అని చెప్పి మొదలు పెడితే ఆన్సర్ రాదండి అనవస్థా దోషం వస్తుంది కానిక వదిలేశారు దానికి హౌ టు రిమూవ్ ఇట్ అది ఏ విధంగా దీన్ని తొలగించాలి ఈ దుఃఖం అనేది ప్రత్యక్షంగా కనిపిస్తున్నదని చెప్పి పెద్దలు ప్రయత్నం చేసినారు చూచరా రోగానికి చికిత్స చేయటం మంచిదే కానీ అసలు రోగం ఎందుకొరకు వచ్చింది అది బాగా ఆలోచించాలి మనకు ఏమిటి రోగం చెప్పండి ఈ మానవుడికి తన స్వరూపం మర్చిపోవటమే రోగం చూచర నిన్న జనం శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్య యోగంలో ఏం చెప్పినారు అర్జున మీరు దుఃఖిస్తున్నారు ఎవరి కోసం గో వీళ్ళందరూ కదా మీ బంధువులు వీళ్ళంతా పోతారు కదా వారు కానీ మీరు గాని ఎవరు శరీరములు కాదు లోపల ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపమే మీరు అని నేను అర్జనం కంఠాపదంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు కదండి అచ్చేద్యోయం అదా అక్వగత స్థానురచలో వయం సనాతన సనాతన వస్తువు సనాతనం అంటే ఎవర్ లాస్టింగ్ అది మానవుడు అది విషయ తెలుసుకోలేక ఈ చిన్న స్వరూపం మహా ఉంటే ఎన్నాళ్ళు ఉంటుందండి ఇది శరీరం చెప్పండి ఇది కొండ కొండ ఏనాడు తయారైందో అది ముందుగానే అనుకుంటుందండి నేను త్వరలోనే మట్టిలో కలవాలని చెప్పి అనుకుంటుందండి ఎప్పుడో పగిలిపోతుంది మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది అదేవిధంగా ఈ జీవుడు ఏదో కొద్ది కాలం మాత్రం ఈ శరీరం ధరిస్తాడు తర్వాత అండి అదృష్టుడైపోతాడు ఈ శరీరం ఇక్కడ పడిపోతుందండి అది ఈ టెంపరీ లైఫ్ అండి టెంపరీ అని చెప్పి అనుకోవటం లేదండి మానవుడు మై బాడీ ఈజ్ ఎవర్ లాస్టింగ్ మై బాడీ ఈజ్ పర్మనెంట్ మై రిలేషన్స్ ఆర్ పర్మనెంట్ మై వైఫ్ ఈస్ పర్మనెంట్ మై చిల్డ్రన్ ఆర్ పర్మనెంట్ ఈ విధంగా అనుకుంటున్నాడు ఇదేనండి అజ్ఞానం చూసారా ఈ అజ్ఞానం పోగొట్టడం ఇప్పుడు శ్రీకృష్ణవరమాత్మ నిర్ధనం చేసినటువంటి పని గుర జీవితంలో మొట్టమొదటి మానవుడు పుట్టిన తర్వాత ఏం ఆలోచించాలంటే గమ్యమేమిటి అది అన్నిటికంటే అది కనుక తెలుసుకుంటే ఎవర్ వర్క్ ఈజ్ ఫినిష్ అది మానవుడు తెలుసుకోవటం లేదండి మహా వ్యవహారంలో పడిపోయి కొట్టుకుపోతున్నాడే కానీ మయా ప్రవాహంలో పడి వాట్ ఈస్ ది ఐడియల్ ఆఫ్ మై లైఫ్ వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ మై లైఫ్ నా జీవితంలో లక్ష్యం ఏమిటి అని చెప్పి ఎవరు ఆలోచించట్లేదండి ఏదో తిరుగు తింటున్నాడు పోతునాడు పోతున్నాడు కళ్ళు మూస్తున్నాడు మళ్ళా పుట్టడం పునరపి జననం పునరప్పి మరణం కనుక ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది నిన్నటి జనం మొట్టమొదట్లోనే ఎందుకు ఈ బోధ చెప్పాలి చెప్పండి ఏదో ఇవాళ కర్మయోగం చెప్తున్నారు కదా ఏదో కర్మ భక్తి ఇటువంటివి చెప్పచ్చు నిన్న చెప్పండి లేదే చెప్పలేదు అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం మొట్టమొదట్లోనే చెప్పేసినారు కారణం ఏమిటంటే పొటెన్షియల్ మెడిసిన్ అది ఈ ఆత్ భవ వ్యా భవరోగానికి చికిత్సకి చాలా వ్యాధు ఔషధాలు ఉన్నాయి కానీ ఈ ఆత్మజ్ఞానం అనేది అన్నిటికంటే సుపీరియర్ మెడిసిన్ అది చాలా అద్భుతమైన ఎందుకంటే చీకట్లో కష్టపడేటువంటి బాధపడేటువంటి వాడికి ఏదండి ముఖ్యంగా కావాల్సింది దీపం దీపం అంటే అన్నీ చక్కగా ఉంటాయండి అదే విధంగా ఈ అంధకారం ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారంలో బాధపడుతున్నటువంటి జీవుడికి దీపం వెలిగించాలి ఏమిటా దీపం జ్ఞానదీపం ఆ జ్ఞానదీపం నిన్నటి దినమే మొట్టమొదట్లోనే కృష్ణ పరమాత్మ వెలిగించేసినారు అర్జునే నీ స్వరూపం నా స్వరూపం వాళ్ళ స్వరూపం ఒకటేనయ్యా చూ మే జనాధివ్యాపరం అండర్లైన్ భగవద్గీతలో ఇటువంటి పదాలు చాలా ముఖ్యం ఆల్ ఆఫ్ సర్వ్ అస్ట్ నీవు శాశ్వతం నేను శాశ్వతం అట్ట ఇండివిజువల్గా చెప్పలేదండి కనుక ప్రతి జీవ ప్రాణి కూడా శాశ్వతమైనటువంటి స్వరూపమే గానీ చంచలమైనటువంటి ఒక చిన్న స్వరూపం కాదండి బుడగ కాదు సముద్రం ప్రతివాడు సముద్రమే కానీ బుడగ కాదు అలా తరంగం కాదండది ఈ జీవుడు ఒక తరంగం కానీ భగవంతుడు ఎవరంటే సముద్రం ఈ సముద్రం అనే విషయం మరిచిపోయి ఈ చిన్న స్వరూపమే నేనని నువ్వు నా జీవితం నూరేళ్ల లోపు అని చెప్పి వాడు దీంతోనే సర్దుకుపోతున్నాడు అని ఇది చాలా తప్పు అండి ఇట్ ఈస్ ఫాల్స్ అది కనుక సత్యమైనటువంటి విషయం శ్రీకృష్ణ పరమాత్మ ప్రకటిస్తున్నారు దాన్ని బాగా తెలుసుకుంటే ఎంత ఆనందం కలుగుతుందంటే చెప్పడానికి ఎంత ధైర్యం అండి ఇట్ ఈస్ స్ట్రెంగ్ అండ్ స్ట్రెంగ్ వివేకానంద వాక్యం ఇట్ ఈస్ట్రెంగ్ ది స్ట్రెంగ్ he stop holding upanishads and believe that i am the atman nare meli cheptana it is strength and strength that we want and the first step in getting the strength he stop holding upanishads and believe that i am the atman nenu atman an telusukotam lone mahattaramainattu undi dhairyam balam undad ani cheptes re krishna var ide vivekananda swami cheptinaru nanna krishna prabhatma gowda ade vakyam cheptinaru kariga jeevu da swaroopa tana swaroopanni marchi boyi chodandi nit ఎగ్జిస్టెన్స్ నాలెడ్జ్ అండ్ బ్లిస్ సత్ చిత్త ఆనందం అదండి మానవుని యొక్క యథార్థ స్వరూపం రాత్రి నిద్రపోతున్నాడు అండి గాఢ నిద్ర ఆ నిద్రలో వాడు అదే అనుభవిస్తున్నాడు చూడండి ఎంత హ్యాపీనెస్ ఏవైనా దుఃఖం లవలేషమైనా ఉన్నదా చెప్పండి డీప్ స్లీప్ చూడండి డీప్ స్లీప్ అండి మామూలుగా స్వప్నం కాదు ఆ సుశూప్తిలో వాడు ఎంత ఆనందం అనుభవిస్తున్నాడు ఎక్కడి నుంచి వచ్చింది ఘన స్వరూపమే అయితే అది జడమైనటువంటి స్థితి కాబట్టి అది మోక్షం కాదండి ఆ నిద్ర అనేది జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ హెల్త్ ఆరోగ్యం కోసం నిద్ర కానీ మోక్షం కోసం కాదండిది మోక్షం పొందాలంటే నిద్రలో ఏ స్వరూపాన్ని వాడు అనుభూతం చేసుకున్నాడు దాన్ని మేలుకుని అనుభవించాలి చూచి మేలుకుని అంటే చక్కగా రేపు అధ్యాయం వస్తుంది హౌ టు మెడిటేట్ చూడండి హౌ టు కాన్సన్ట్రేట్ చక్కగా ఆసనం వేసుకుని దృష్టి గురుమధ్యంలో కానీ సహస్రారంలో కానీ హృదయస్థానంలో కానీ నాసికాగ్రం కానీ ఎక్కడైనా ఏర్పాటు చేసుకుని ప్రపంచ సంబంధమైనటువంటి సంకల్పములన్నీ కూడా మరిచిపోయి తన యొక్క యథార్థ స్వరూపం కనుక జ్ఞాపకం పెట్టుకుంటే దాని పేరే తురీయం సూపర్ కాన్షియస్ అదండి మనకు కావాల్సింది నాట్ అన్కాన్షియస్ బట్ సూపర్ కాన్షియస్ అది ఆ సూపర్ కాన్షియస్ స్థితిలో ఎంత ఆనందం అనుభవిస్తున్నాడు అదండి జన్మ యొక్క ఫలితం సత్ఫలితం పుట్టు పుట్టినందుకు దాన్ని అనుభవించాలండి అది లేకుండా ఈ మహాసముద్రంలో పడి కొట్టు అది ఒక చిన్న దృష్టాంతం చెప్పి ఇప్పుడే మూడవ అధ్యాయమైనటువంటి కర్మయోగంలో నేను ప్రవేశిస్తున్నాను పూర్వం దాదాపు అరవై డెబ్భై సంవత్సరముల కిందటిని మన భారతదేశంలో గుజరాత్లో ఒక విద్యార్థి ఉన్నాడండి గుజరాత్ వారి పేరు త్రివేది చూడండి గుజరాత్లో ఉండే వాళ్ళ పేర్లు ఇట్లాగే ఉంటాయండి త్రివేది ద్వివేది చతుర్వేది అని ఉంటాయండి త్రివేది స్టూడెంట్ అండి ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ఎగ్జామినేషన్స్ అన్ని పాస్ అయినాడండి మంచి ర్యాంక్ వచ్చిందండి దానికి మార్కులు ఎక్కువగా వచ్చినాయి అని గవర్నమెంట్ వారు వారిని సెలెక్ట్ చేసి లండన్లో ఒక పరీక్ష ఉందండి ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ పూర్వకాలం ఇప్పుడు ఢిల్లీలో ఉంది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని ఐఏఎస్ అని పెట్టి పూర్వకాలం ఐసీఎస్ అంటే చాలా పెద్ద పరీక్ష అండి దాంట్లోకి సెలక్షన్ వచ్చింది ఈ విద్యార్థి వెళ్ళి పరీక్ష రాశాడండి ఎక్కడ ఆ లండన్ ప్రదేశంలో రాసిన తర్వాత భారతదేశానికి తిరిగి రాబోతున్నాడు వస్తుంటే ఎవరో ఒకరు సలహా ఇచ్చినారు ఏమండి మీ భారతదేశానికి మహత్తరమైనటువంటి సేవ చేసిన మహర్షి గారు ప్రాంతంలో ఉన్నారు మ్యాక్స్ ముల్లర్ ఆ మ్యాక్స్ ముల్లర్ గారు వేదములను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారండి మహాసేవ చేశారండి గొప్ప సేవ మన భారతదేశానికి లేకపోతే ఈ ఉపనిషత్తులు ఈ భేదాలు ఇవన్నీ తక్కిన ఫారిన్ కంట్రీస్కి ఎట్లా తెలుస్తాయండి వారు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు అటువంటి మహనీయుడు ప్రాంతంలో ఉన్నారు దర్శనం చేసుకోవయ్యా ఎడతెరిగి ఇండియాకి వెళ్ళిపోతున్నావు నాలుగు మైళ్ళ దూరం నుంచి మళ్ళీ రాగలవాని అటువంటి వారిని దర్శనం చేసుకోవాలని చెబితే ఈ త్రివేది స్టూడెంట్ అండి పరీక్ష చక్కగా రాసినాడు వారి దర్శనార్థం వెళ్ళాడండి ఎవరి దర్శనార్థం మ్యాక్సిములు ఎప్పుడు ఈయన వెళ్ళాడో వారి ఇంటికి ఆయన వేదములు అనువాదం చేస్తూ ఉన్నాడండి ఎవరు మ్యాక్స్ మల ఒక వేదంలో ఒక సంస్కృత సెంటెన్స్ వచ్చిందండి అది మహాగంభీరంగా ఉందండి నిగూఢమైనటువంటి భావం కలిగి ఉన్నది దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కుదరలేదండి ఎవరికి మ్యాథ్స్ల అవస్థపడుతున్నాడు దీనికి ఇంగ్లీష్ ఏమిటి సరి అయినటువంటిది ఈ సంస్కృతం మహా నిగూఢంగా ఉంది సంస్కృత భాష బాగా తెలిసినటువంటి భారతదేశంలో ఉన్న పండితులను కనుక అడిగితే చక్కగా దీనికి సమాధానం చెప్తారు మరి నాలుగు మైళ్ళలో ఇండియా ఉంది కదా అక్కడి నుంచి ఎవరు వేద పండితులు ఎట్లా దీనికి అనువాదం చేసేది కలం ఆగిపోయిందండి సరిగా టైంలో ఈ త్రివేది అనే స్టూడెంట్ దర్శనార్థమై ఇంటర్వ్యూ కార్డు పంపించాడండి త్రివేది హ్యాస్ కమ్ ఫ్రమ్ ఇండియా ఫర్ ఇంటర్వ్యూ అన్నాడండి అది చూడగానే మ్యాక్సిమంలో రేపు త్రివేది భారత మూడు వేదములు చదివినవాడు ఇండియా నుంచి వచ్చాడు వాడు అని ఆనందంలో పొంగిపోయి లెట్ హిమ్ కమ్ ఇమ్మీడియట్లీనే వారు రమ్మని చెప్పి కబుర్ చేశారు వారు రాగానే ఉన్నతమైన ఆసనం కూర్చుండి ఎందుకంటే ఆయన మూడు వేదాలు చదివాడు కదా మరి త్రివేది ఉన్నత ఆసనం మీద కూర్చోబెట్టాడు ఇక చూడండి సంభాషణ మొదలుపెట్టింది ఎవరు మీరు అని అడిగాడు మ్యాక్సిములర్ నేను భారతదేశంలో ఒక స్టూడెంట్ ఎందుకు వచ్చారు ఎక్కడికైనా ఐసీఎస్ పరీక్ష అది తర్వాత వాట్ విల్ యూ డూ నెక్స్ట్ అన్నాడండి ఎవరు మ్యాక్సిములర్ సరే పరీక్ష అయిన తర్వాత ఏం చేయబోతారు ఇది పెద్ద పరీక్ష గవర్నమెంట్ వారు మాకు చక్కని ఉద్యోగం ఇస్తారు చక్కగా ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ఉంటాను అన్నాడు నెక్స్ట్ అన్నాడు వాట్ విల్ యూ డూ నెక్స్ట్ అన్నాడు నెక్స్ట్ ఏమిటి ఇంకా నాకు యుక్త వయసు వచ్చింది ఇంతవరకు నాకు పెళ్ళి కాలేదు ఐ షాల్ మ్యారీ అన్నాడండి నేను పెళ్లి చేసుకుంటే వాట్ విల్ యూ డూ నెక్స్ట్ అన్నాడు ఈ వదల్లేదండి ఇంకా పెళ్ళి అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమిటండి బెటాలియన్ వన్ టూ త్రీ అన్నాడండి సైన్యం బయలుదేరుతారు ఇంట్లో అన్నాడండి అంటే ఏమిటి సంతానం ఓహో సంతానమా మంచిది తర్వాత వాట్ విల్ యూ డూ నెక్స్ట్ అన్నాడండి తర్వాత ఏం చేయబో పిల్లలు వస్తారు కలుగుతారు తర్వాత ఏం చేయబోతావు అని అడిగారు రే ఇక్కడే రావటం పొరపాటు అయింది నెక్స్ట్ నెక్స్ట్ ఉన్నాడు ఏమిటి హాయిగా గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాను నా సంసారాన్ని ఈదుకుంటూ హాయిగా ఉంటాను అన్నాడు నెక్స్ట్ అన్నాడు మళ్ళీ ఊరు ఆఖరికి విసుగుబుట్టి ఐ షాల్ రిటైర్ అన్నాడు నేను రిటైర్ అయిపోతాను వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ రిటైర్మెంట్ అన్నాడు రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తా ఊరి ఊరి పెద్ద పొరపాటు అయింది రావడం ఈయన అంతు లేదే ఆఖరికి ఆలోచించి ఆలోచించి ఐ షాల్ డై నేను చేస్తాను అన్నాడు వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ డెత్ అన్నాడండి చచ్చిన తర్వాత ఏం చేయబోతావు చెప్పవయ్యా స్వామి బతికున్నగా చేసేది అర్థం లేదు కావట్లేదు నాకు చచ్చిన తర్వాత విషయం నాకేం తెలుసు అప్పుడు చోట్లు పెట్టాడండి మాక్సిమల్ మూడు వేదాలు చదివిన వాడు నేననుకుంటే బతికున్నప్పుడు చేయాల్సింది పశువులకు కూడా తెలుసయ్యా నువ్వు చేసేది ఏమిటి పెద్దది సంపాదించుకుని తింటం కాదు ఎందుకరకు వచ్చావో భవిష్యత్ నీ శరీరం పడిపోయిన తర్వాత ఏమవుతుందో నీ గది అది ఇప్పుడే ఆలోచించుకోవయ్యా నిజంగా వేదంలో చెప్పినటువంటి సారం ఏమిటి మానవుడికి జన్మరాహిత్యం పొందాలి ఇక్కడే మోక్షం అనేది వాడి చేతిలో కరకలాపలకంగా ఉన్నప్పుడు దేనికోసం దేని కొరకు వాడు ప్రయత్నం చేయకూడదు కర్మ అనేటువంటిది రహితం చేయకుండా ఉంటే మళ్ళీ జన్మ తప్పదు కదా ఏమండి ఆ కర్మరాహిత్యానికి జ్ఞానం పొందాలి కదా భవిష్యత్ ఇప్పుడే ఆలోచించాలి కదా మీరు దాని గురించి ఏం పట్టించుకోకపోతే ఇండియాలో కొట్టి భారతదేశం ఋషుల యొక్క సంతానం అయిపోయి ఇంత మాత్రం మీకు ప్రజ్ఞ లేదా అని చెప్పి వాటిలో పెట్టాడండి ఎవరు మాక్సిమం ఆశ్చర్యపోయినాడు ఈ త్రివేది మనకు కావాల్సింది ఏమిటంటే ఈ జన్మలో ఈ ప్రపంచంలో చేసేది కాదండి గొప్ప నెక్స్ట్ వాట్ విల్ బికమ్ ఆఫ్ అవర్ సోల్ ఆఫ్టర్ డెత్ చనిపోయిన తర్వాత ఈ బంధువులు ఏమవుతారు ఈ మిత్రులు ఏమవుతారు ఈ ధనం ఈ అధికారం ఈ సౌందర్యం ఏమైపోతుంది చెప్పండి ఇది అని ఎవరైనా ఆలోచిస్తున్నారా నిజంగా ఆలోచిస్తే ఇప్పుడే వారికి మనస్సు మారిపోతుందండి శాశ్వతంగా మనం వెంట వచ్చేది ఏమిటి దాన్ని పట్టుకోవాలి ఏమొస్తుంది చెప్పండి మనం చేసిన పుణ్యకర్మ ఏదైనా పాపం కనుక చేస్తే అది కూడా వెంట వస్తుందండి చూచారా కనుక పాపకర్మ అనేది వెంట రాకుండా పుణ్యకర్మ అనేది వెంట తీసుకుని వెళ్తాం అనే ఒక విద్యుక్త కర్తవ్యం అండి ఆ విధంగా ఎవరైనా చేస్తున్నారా చూ చనిపోయేటప్పుడు వాడు చేసినటువంటి దౌర్భాగ్య కర్మ కనుక వాడు వెంటొస్తే హీనమైనటువంటి జన్మలు లేక నరకం శిక్షలు ఇవన్నీ తప్పవండి సరే కనుక శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగం అనే పేరుతో ఈ కర్మను శుద్ధం చేయటానికి మానవుడికి సరి అయినటువంటి ఒక మార్గం చూపించటానికి ఒక పద్ధతి వెల్లడి చేస్తున్నారు సరే కర్మయోగం కలవండి కర్మ గొప్ప కాదండి కర్మయోగం గొప్పది కర్మ అనేటువంటిది అందరూ చేస్తున్నారు అజ్ఞానుడు చేస్తున్నారు పశువులు కూడా తింటున్నాయి తాగుతున్నాయి అది కూడా కర్మే చూచారా కర్మయోగం అంటే ఏ కర్మ చేస్తే నీవు భగవంతునితో కలుస్తావో దాని పేరు కర్మయోగం చూచారా కర్మయోగం యోగం అంటే ఏ విధంగా కర్మను ఆచరిస్తే భగవంతునితో కలుస్తారో దాని పేరు కర్మయోగం నిన్న శ్రీకృష్ణ పరమాత్మ స్థిత ప్రజ్ఞణం అంటే జీవన్ముక్తుని యొక్క లక్షణం చక్కగా చెప్పారండి జ్ఞాని ఈ విధంగా ఉంటారు కోరికలన్నీ కూడా తొలగించుకొని ఇంద్రియముల్ని బాగా కంట్రోల్లో పెట్టుకుని చక్కగా ఆత్మస్థితిలో ఉంటారు అని చెప్పి నిన్న చెప్పినారు సాంఖ్యయోగం చివర ఆ వాక్యం పట్టుకున్నాడండి ఎవరు అర్జునుడు కృష్ణ హాయిగా మీరు చెప్పినట్లు ఆత్మస్వరూపాన్ని గురించి ఎక్కడో బాగా విచారణ చేసి ఆనందంగా ధ్యానం చేసుకుంటూ స్వస్వరూప సాక్షాత్కారం పొందటానికి ప్రయత్నం చేస్తాను ఎందుకండి ఈ యుద్ధంలో నన్ను ప్రేరేపణ చేస్తున్నారు అని ఒక ప్రశ్న అడుగుతాడండి ఈ అధ్యాయం మొదట్లో అర్థమైందండి కృష్ణ పరమాత్మకి కాశ్య ఏమిటంటే వీరిని నెమ్మదిగా లేపి తన కర్తవ్యం క్షాత్ర ధర్మం ఏడు చెప్పండి ఇప్పుడు దుర్యోధనుడు అవివేకం చేత చైరాని పనులను చేసి ఎంతో లోకానికండి సరి అయినటువంటి ఆదర్శం చూపించలేదండి దాని కొరకు శ్రీకృష్ణ పరమాత్మ ఈ ధర్మ యుద్ధం చేయించాలనేటువంటి ఉద్దేశం చేత నెమ్మదిగా ఈ కర్మయోగంలో ప్రేరేపణ చేస్తున్నారు నాయన మై సర్వాణి ఈరోజు చెప్పే శ్లోకం అన్నది చాలా నిష్కామ బుద్ధితో ఏ స్వస్వరూపం జ్ఞానం తెలుసుకొని నిన్నటి తిన జ్ఞానం చెప్పినారు ఆ జ్ఞానం ముందు తెలుసుకోవాలండి సార్ కర్మ అనేటువంటిది ఆచరించడానికి ముందుగా జ్ఞానం తెలుసుకుంటే వండర్ఫుల్గా ఉంటుందండి కర్మ జ్ఞానస్వరూపం కనుక తెలియకపోతే కర్మ అవకతవకలుగా ఉంటుందండి ఎందుకని మీరు అడగచ్చు జ్ఞానం అంటే ఏమిటండి బ్రహ్మాండం ఒకే చైతన్యం వ్యాపించున్నది ఆ రహస్యం కనుక వీడి సరిగా అనుభవానికి వస్తే కర్మ ఎంత శుద్ధంగా ఉంటుంది ఏ ప్రాణిని హింసంపడు అపకారం చేయడు ప్రేమ కరుణ దయ పరోపకారం తాండవిస్తుందండి ఎప్పుడు సర్వం కలుతం బ్రహ్మ అనేటువంటి సత్యం వారికి జీర్ణం అయితే చూ కనుక జ్ఞానం అనేది ముఖ్యం కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ గురు కర్మ కర్మలు చేయి ఎప్పుడు యోగస్థ నేను అడుగుతున్నా చక్కని ఒక పదం చెప్పారండి యోగస్థ కురు కర్మ కర్మలు చేయటం పెద్ద గొప్ప కాదండి తెలుసుకుని కర్మ చేయాలి ఇప్పుడు మర మరమేకుంటుందండి మరమేకు ఒకవైపు తిప్పితే కిందకి దిగుతుంది చూ మరైపు ఒకవైపు తిప్పితే కిందకి దిగుతుంది దాన్ని రివర్స్ కనుక తిప్పితే పైకి లేస్తుందండి చూచారా ఆ తిప్పటంలో ఉన్నదని చాకచక్యం చూచారా ఏ వైపు తిప్పాలది అది జ్ఞానం తిప్పటం అనేది కర్మ చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది ఒక పెద్ద పట్టణం ఉందండి ఆ పట్టణంలో టెక్స్టైల్ ఫ్యాక్టరీ అవుతుందండి అంటే గుడ్డల మిల్లు గుడ్డలు తయారు ఒక పెద్ద ఫ్యాక్టరీ అక్కడ చాలా మంది లేబర్ ఒక వెయ్యి మంది కార్మికులు పనిచేస్తున్నారండి దాని ప్రొపరైటర్ అండి సేట్ కోటీశ్వరుడు ప్రొపరైటరు ఆ ఫ్యాక్టరీ ప్రతిరోజు చక్కగా జరుగుతున్నది ఒకనాడు బాగా ఫ్యాక్టరీ నడుస్తున్నటువంటి టైంలో అకస్మాత్తుగా ఆగిపోయిందండి ఆగిపోయింది ఈ లేబరర్స్ అందరూ తిరిగి చూస్తున్నారు ఫ్యాక్టరీలో ఎందుకు ఆగింది ఎవరు కనిపెట్టలేకపోయినారండి ఎందుకు ఆగిందో ఈ కార్మికులంతా తిరిగి తిరిగి చూచారు ఎందుకు ఆగి ఎవరు చెప్పలేకపోయి అప్పుడు ప్రొపరైటర్ గారండి ఒక్క గంట గనక ఫ్యాక్టరీ ఆగిపోతే కొన్ని లక్షలు నష్టం అండి వారికి అందుచేత ఊళ్ళో ఒక ఇంజనీర్ ఉన్నాడండి ఆ ఇంజనీర్ దగ్గరే పరిగెత్తాడు ఎవరు ప్రొపరైటర్ దండం పెట్టి మా అనుభవం మా ఫ్యాక్టరీ ఒక గంట కనుక ఆగిందంటే కొన్ని లక్షలు నాశనం అవుతాయి కాబట్టి మీరు వచ్చి ఆ ఫ్యాక్టరీని కొంచెం నడపండి అన్నారు వారు ఏమన్నారు నేను వస్తాను ట్రై చేస్తాను నడపటానికి ప్రయత్నం చేస్తాను ఒకవేళ నడపకపోయినా నేను వచ్చినందుకు విజిటింగ్ ఫీజు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలన్నాడు విజిటింగ్ ఫీజు ఊరికే వచ్చినందుకైనా నేను వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తాను అన్నాడు వెయ్యి కాదండి ఇంకా ఎక్కువైనా ఇస్తాను దయచేయండి తమ రోజు తీసుకొచ్చాడండి ఇంజనీర్ ఆ ఇంజనీర్ గారు ఫ్యాక్టరీ అంతా ఒక సుత్తి సుత్తి అడిగాడండి ఆ సుత్తి తీసుకున్నాడు ఒక నట్టు పైకి పోయిందండి ఒక చోట నట్టు ఆ నట్టు మీద ఒక దెబ్బ కొట్టాడు సుత్తితో వెంటనే ఫ్యాక్టరీ అంతా నడవటం మొదలు పెట్టిందంట అందరూ ఆనందపడ్డారు ఏ చూ మరి ఈ శేట్టుగారు వారికి అర్పణ చేయద్దు వెయ్యి రూపాయలు ఇవ్వాలి కదా దక్షిణ ఓ పళ్ళెల్లో వెయ్యి రూపాయలు వేసుకున్నారు కర్పూరం వెలిగించినారు మంగళంగురు దేవాయని ఆయన సమర్పించాడు అండి ఇంజనీర్ గారు ఈ దృశ్యం అంతా కార్మికులు చూస్తున్నారు సుత్తితో ఒక్కసారి కొట్టినందుకు వెయ్యి రూపాయలు ఈయనకి ఇచ్చినాడే అని చెప్పి కార్మికులంతా స్ట్రైక్ చేశారండీ మేము ఇంకా పని చేయం ప్రపరేట్ కాదు పని చెయ్యం ఒక్క సుత్తి దెబ్బకి వెయ్యి రూపాయలు ఇస్తే మేము ఎన్ని సార్లు కొడుతున్నాము జ్ఞాపకం పెట్టుకోండి రోజుకి ఇరవై సార్లు ముప్పై సార్లు సుత్తితో కొడుతున్నాం ఆ దామాషా ప్రకారం మాకు వేతనం చెల్లించండి అంటారు ఆ ప్రొపరేటర్ గారు ఎంత చక్కని జవాబు నాయన్లారా ఓ కార్మికులారా కొట్టినందుకు కాదు వెయ్యి రూపాయలు ఇచ్చింది ఎక్కడ కొట్టవలనో తెలివికి ఇచ్చినారన్నాడు సుచారా కర్మకు కాదు నేను ఇచ్చింది జ్ఞానానికి ఇచ్చినాను డబ్బు మీరంతా చూచినారు కదా మీరెందుకు ఫ్యాక్టరీ నడపలేకపోయినారు స్థితితో కొట్టడం పెద్ద గొప్ప కాదు ఎక్కడ కొట్టవాలనో అది తెలివి ఇదేనండి జ్ఞానానికి కర్మకి డిఫరెన్స్ చూడండి కర్మ అనేది అందరూ చేస్తున్నారండి కానీ ఏ విధంగా చేయాలి చూడు ఇప్పుడు భోజనం భోజనం అనేది అందరు చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు ఆ ఇచ్చిన వాళ్ళనే మర్చిపోతున్నారండి భోజనం ఎవరిచ్చారో వారిని ఫుల్గా మర్చిపోతున్నారండి కృష్ణ పరమాత్మ ఏం చెప్పినారు నాయన ఒడ్డనంతా పూర్తి అయిన తర్వాత బ్రహ్మార్పణం బ్రహ్మ హేర్ బ్రహ్మణాహుతం బ్రహ్మ యొవ తేనగ్యం బ్రహ్మ కర్మ సమాధిన నాలుగవ అధ్యాయం ఇరవై శ్లోకం ఇది తీర్థం చేసుకుని ఈ శ్లోకం చెప్పి అది ప్రోక్షించి నైవేద్యం సూచన ఎవరు మనకి ఇచ్చినారు చెప్పండి భగవంతుడు కదా చూడండి మీకెట్లా తెలుసునంటే రేపు పదిహేను అధ్యాయులు చెప్తారు కృష్ణ పరమాత్మ ఓ అర్జున నేను భూమిలో ప్రవేశించి సస్యములను చేస్తాను మీరు భోజనం చేసినటువంటి ఆహారమును నేను జీర్ణం చేస్తాను అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం చతుర్విధం కనుక భగవంతుడు మనకి లేకపోతే మనం ఎట్లా తయారు చేసుకోగలం భోజనాన్ని చెప్పండి లేకపోతే ఆ భూమిలో మనకేమైనా తెలిసినా ఆ ఆ శక్తి ఎవరున్నది మనకి లేదు భగవానుడు మన ఉత్పత్తి చేసినాడు కాబట్టి ఎవరు ఇచ్చినారో వారికి ఇవ్వ అర్పణ దీని పేరే నైవేద్యం అంటారు చూడండిది ఓం ప్రాణ ఓం ఓం జ భగవంతునికి అర్పణ చేస్తే అది ఏమవుతుందంటే యజ్ఞశేషం చూ మహాపవిత్రం అయిపోతుంది అది కనుక భుజిస్తే రక్తం శుద్ధం అవుతుంది అని చాలా ఈ విధంగా భోజనం చేసేటప్పుడు చేయవలసిన కర్తవ్యం అందరికీ తెలిసిన శుభ్రంగా అన్నం పెట్టుకుని లేపటం తెలుసు కానీ ఏమంటే అది ఏ విధంగా చేయాలో తెలియదు జ్ఞానైన వాడు భక్తుడైన వాడు ఈ పద్ధతి తెలుసుకుని ముందు భగవాను అర్పణ చేస్తారంట ఒక ఆయన ఒక ఇంకొక ఆయన ప్రశ్న అడిగండి వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అన్నాడు what's the difference between god and man avathalwaru cheptunaru god gives and forgives whereas man gets and forgets annadandi devudu isthadu chavi isthadu jeevu pondutadu ichina vaarni marchipovatadu annadu chudandi entha sakka ga cheppadu aa bhagavanudu manaki aa prasadham ichinaa pudu vaarni marchipovatam ledha nyayavena cheppandi కనుకనే భోజనం పెట్టుకున్నప్పుడు ఎంత వడ్డించిన తర్వాత ఒకసారి బ్రహ్మార్పణం అని చెప్పి నమస్కారం చేయండి అప్పుడేమవుతుంది భోజనం పునీతం అయిపోతుంది మన రక్తం కూడా శుద్ధం అవడానికి అవకాశం ఉందండి అది కనుక శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానానికి భక్తికి డిఫరెన్స్ చూపిస్తున్నారండి అయినా కర్మ మంచిదే కానీ తెలుసుకుని కర్మ చేయి లేకపోతే ఏమవుతుంది పశువులు ఏ విధంగా చేస్తున్నాయో ఆ విధంగానే చేస్తుంటాడండి కర్మ కాదు మనకు కావాల్సింది కర్మయోగం కర్మయోగం అనమాటది సరిగా నిన్న శ్రీకృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞ లక్షణం అంతా చెబితే అర్జునుడు గారు ఈరోజు మొట్టమొదట్లోనే చెప్తున్నారు కృష్ణ కర్మ కంటే జ్ఞానం గొప్పదని మీరు నిన్న చెప్పారు కదా మళ్ళీ ఎందుకు నన్ను కర్మలో ప్రేరేపణ చేస్తున్నారు ఈ హింసాపూరితమైనటువంటి ఈ యుద్ధంలోకి నన్ను ఎందుకు ప్రేరేపణ చేస్తున్నారు అని అడిగినాడండి ఎవరు అర్జునుడు ఏదో ఒక్కటి చెప్పండి జ్ఞానం ఆచరించండి కర్మను ఆచరించి ఏదో ఒక్కటి చెప్పండి అంతేగాని జ్ఞానము కర్మ అయితే కన్ఫ్యూజన్ అయిపోలా అని చెప్తున్నాడండి ఎవరు అర్జునుడు వాక్య బుద్ధి శ్రేయోహమాప్వల్ల నాకు శ్రేయస్సు కలుగుతుందో దయచేసి సెలవు ఇవ్వండి అని ప్రార్థన చేస్తాడు ఎవరు అర్జునుడు వెంటనే కృష్ణ పరమాత్మ జవాబు ఉంటాయి రెండు మార్గములు ఉన్నాయి జ్ఞాన మార్గం కర్మ మార్గం మీ సంస్కారం మీ టెండెన్సీ మీ యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో ఆ ప్రకారంగా చేయండి కొందరికి కర్మయోగం అంటే చాలా ప్రీతి అండి ఇప్పుడు చూడండి గాంధీ మహాత్ముడు ఇటువంటి వారంతా కర్మయోగంలో చక్కగా ప్రవేశించి లోకాన్ని ఉద్ధరించడానికి బాగా ఉపన్యాసములు బోధలు ఇవన్నీ చేసి జనులు తరింపజేయటానికి ప్రయత్నం చేసినారు మరికొందరు మహనీయులు ఏకాంతంలో కూర్చుంటారండి బయటికి రారు ఏ కొండ ఎక్కడో కూర్చుని సర్వే ద్రా పశ్యంతు అని సంకల్పిస్తారు చూడు వారు ఏమి ఉపన్యాసాలు చేయరు బల్ల గుద్దరు ఏ పెద్ద పెద్ద బోధలు చేయరు కానీ ఏకాంతంలో కూర్చొని చక్కగా అనుభూతి అనుభూతి ఆత్మ సాక్షాత్కారం పొంది ఆశీర్వదిస్తారు సర్వే భద్రాణి పశ్యంతు సర్వేత్ర సుఖిన వారి పెద్ద కానీ అది జ్ఞాన మార్గం చూచారా వీరు ఎక్కువ వీరు తక్కువ అని చెప్పకూడదండి సరే వీరు కర్మయోగంలో ప్రవేశించిన వారు లోకాన్ని ఉద్ధరించడానికి ఎంతమందో ప్రయత్నం చేస్తున్నారు మరికొందరు ఏకాంతంలో కూర్చుని వారు కూడా లోకానికి ఎంతో శ్రేయస్సును కలుగు చేస్తున్నారు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అంటే ఆ డిఫరెన్స్ ఎవరు చెప్పలేరండి ఇద్దరు వారి వారి స్వభావాన్ని లోకానికి ఉపకారం చేస్తున్నారు అదే కృష్ణ పరమాత్మ ఆయన లోకేష్ జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగి నాం ఆయన రెండు మార్గములు నేను ఇదొరకు కర్మ మార్గం జ్ఞాన మార్గం ఎవరి సంస్కారం ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఆచరించ కానీ అంటాడు బట్ కర్మయోగం ఆచరించకుండా జ్ఞానం కలగటం కష్టం సుచం ఎందుకంటే ఈ కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి కలుగుతుందండి సరే చిత్తంలో చిత్తం అంటే మనస్సులో అనేక జన్మార్జితమైనటువంటి పాప పంకిలం ఉంటుందండి ఎవండి పాపం పోవాలంటే పుణ్యం కావాలి ఇప్పుడు మైనస్ ఉందండి మైనస్ పోవాలంటే ఏం కావాలి మనకి చెప్పండి ప్లస్ ప్లస్ అనేది ఉంటే కానీ మైనస్ పోదది ఇప్పుడు చూడండి మైనస్ టూ మైనస్ ఏం చేయాలి మనం ఏడవకూడదు బ్రింగ్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ కనుక తెస్తే మైనస్ టూ అంతర్ధానం అయిపోతుంది అండి అదేవిధంగా మైనస్ అంటే పాపం ఈ పాపం ఉంచుకుని ఏమో బ్రహ్మజ్ఞానం పొందాలంటే అసాధ్యం అండి ఎందుకంటే పాపం తొలగి పుణ్యం ఉండాలి చిత్తశుద్ధి చిత్తశుద్ధి కలగాలంటే పుణ్యం నిష్కామ కర్మ ఇటువంటిది కావాలన్నది ఆ పుణ్యకర్మ యొక్క ఫలిత ప్రభావం ఏమిటంటే పాపాన్ని డివోవర్ మింగేస్తుంది అన్నది పాపాన్ని మింగేస్తున్నది తత్వసారం పుణ్య కార్యము కన్నా పుణ్యంబు చేతను పాపమంతయుస్ పుణ్యము చేత స్వస్వరూప జ్ఞానముదవును బంధముక్తియుగలిగి తీరును సత్వసారము తెలిసి కోరన్నా పాప కార్యము చేయబో కన్నా పాప ఫలితము పరమ దుఃఖము తెలిసి కోరన్నా రాక్షసత్వము పారద్రోళి దైవ భావము కుదుట పాపగంధము లేశమైన లేకయుం చిత్తమందున తత్వసారము తెలిసి కోరన్నా చూ అర్థమైందండి ఆ పాపం అనేటువంటిది పోవటానికి పుణ్యం అనేది రావాలి ఇప్పుడు ఇంట్లో మురికి నీరు ఉందండి మురికి నీరు పోవాలంటే మంచినీటితో కొట్టి బా పారేసేయాలి పోతాయండి బయటికి పోతాయి చూసారు కనుక తమ హృదయంలో ఏమైనా పాపం ఉన్నదా ఏమైనా దోషం ఉన్నదా ఏదైనా పొరపాటు చేసినారా అని చెప్పి వెతుకుతూ ఉండాలండి సార్ ఇదేనండి ఆత్మ పరిశోధన ఊరిక ముక్కు మూసుకుని కూర్చోవటం కాదండి ధ్యానం అంటే టు థింక్ ఓవర్ ది మైండ్ ఎగైన్ అండ్ అగైన్ అది తన యొక్క మనస్సు ఏ సిచువేషన్లో ఉన్నదో ఏ పరిస్థితిలో ఉన్నదో జాగ్రత్తగా ఆలోచించాలండి దానిలో ఏదైనా గనక దోషములుంటే వెంటనే దాన్ని కడిగి ప్రయత్నం చేయాలి అంతేగాని మేనమేషాలు లెక్క ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అని చెప్పి దోషాలు గనక పెంచుకుంటూ ఉంటే ఆఖరికి మనస్సు అంత ఖరాబ్ ఎప్పుడు మనస్సు అపవిత్రం అయిపోయిందో మురికి అద్దంలో ముఖం ఎట్లా కనిపించదో ఆత్మస్వరూపం అనుభూతి కాదండది అనుభూతం కాదండి అది అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ నిన్నటిదిన జ్ఞానం చెప్పి ఈరోజు వెంటనే కర్మను శుద్ధం చేసేటువంటి ప్రయత్నం చెప్తున్నారు జ్ఞానం యొక్క సహాయం చేత అది బాగా జ్ఞాపక ఉంచుకోండి జ్ఞానం ఒకే చైతన్యం వ్యాపించున్నదనేటువంటి పరమసత్యమే జ్ఞానం ఆ జ్ఞానం కనుక తెలిస్తే ఇంకొక ప్రాణి మీద ఎందుకు అపకారం కలుగుతుంది మొట్టమొదటి ఉపనిషత్తు ఏమిటి చెప్పండి ఈశావాస్యం ఈశావాస్యోపనిషత్తులో చక్కని మంత్రం ఎస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మైవా ఎంత గంభీరంగా ఉంద బ్రహ్మాండం అంతా ఏకమనేటువంటి విషయం తెలిసినప్పుడు ఒక ప్రాణికి మీద అపకారం ఎందుకు కలుగుతుంది అసూ ఎందుకు కలుగుతుంది ద్వేషం ఎందుకు కలుగుతుంది నిలదీసి అడిగేశాడని ఆ ఋషివర్యుడు చూడండి తర్వం చూడండి ఎస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మైవా భూత్వి జానత త్ర కో కోమోహ అజ్ఞానం చెక్కడుంది ఒకే రేపు విశ్వరూపం చూడండి బ్రహ్మాండమంతైతన్యం విశ్వరూపం అనేక బాహూదర వేత్రం పశ్మి ర్వతోనంత రూపం నాంతంధ్యం పునస్తవాద్యం పశ్చామి విశ్వరూప ఈ విషయం తెలిస్తే కర్మ ఎంత శుద్ధంగా ఉంటుంది అన్నది కనుకనే మహనీయులైతే కొంచెం జ్ఞానం తెలుసుకో జ్ఞానం తెలుసుకొని కానీ కర్మ ఆచరిస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి ఎంతసేపటికి త్యాగం త్యాగం చారిటబుల్ స్పిరిట్ సాక్రిఫిషియల్ స్పిరిట్ ఎందుకు నాట్ ఐ బట్ దౌ చూ ఇదండి మంత్రం ఎంతసేపటికి ఉత్తముడైనటువంటి వాడు జ్ఞానం తెలుసుకుంటే నేనే అనుభవించాలనే స్వార్థం వాడికి ఉండదండి చాలు కలకత్తాలోనండి ఒక తత్వజ్ఞాని ఉన్నాడండి ఫిలాసఫర్ వారి పేరు మీరు మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది గోవింద రనడే రెనడే అనేటువంటి గొప్ప తత్ఫిలాసఫర్ ఉన్నాడు ఆయన గారికి చాలామంది శిష్యులు అక్కడక్కడ ఉన్నారండి ఈయన సన్యాసి కాదండి గృహస్థులు ఎవరు రెనడే ఆయనకి చాలామంది శిష్యులు అక్కడక్కడ ఉన్నారు మేనెలు వచ్చిందండి మేనెలు వస్తే మామిడి ఒక రైతు ఒక శిష్యుడు అండి ఈయన శిష్యుడు రైతు అండి ఆయనకి పెద్ద తోట ఉంది ఆ మామిడి తోట సరిగా మేనెలు వచ్చినప్పుడు మంచి మంచి మామిడి పళ్ళు కాసినాయండి ఎవరికి రైతు గారికి కలకత్తాలో ఉన్న గురువు గారికి పండ్లు పంపిస్తే ఎంత ఆనందంగా తింటారు భుజిస్తారు అని ఒక బుట్టలో అన్నీ ప్యాక్ చేసినాడీ ఎవరో శిష్యుడు ప్యాక్ చేసి కలకత్తాలో రేనడేకి పంపించారండి పంపిస్తే ఆర్ఆర్ వచ్చింది రేనడే గారు తెప్పించారండి బుట్ట ఎక్కడి నుంచి స్టేషన్ నుంచి ఇంటి దగ్గర తెప్పిస్తే ఇంట్లో ఉన్న కుటుంబ పరిగెత్తుకొచ్చారు ఎందుకంటే మామిడి పళ్ళ బుట్ట కదా అందరికి ఇష్టమేది ఆ బుట్ట విప్పుతున్నాడు విప్పి ఒక పండు తీసుకుని చెక్కు తీసి ఒక్క ముక్క నోట్తో వేసుకున్నాడండి ఎవరు రేనడే తక్కిన పండు అంత మొక్కలో వేసేసాడు తినలేదండి ఒక్క మొక్క తిన్నాడు ఎవరు అని ఈ దృశ్యం భార్య చూచిందండి పక్కన ఏవండి మామిడి పండు పొల్లగా ఉందా అని అడిగింది కాదు కాదు నా జీవితంలో తిన్న పండ్లు అన్నిటికంటే మధురంగా ఉంది అన్నాడు మరి ఎందుకు ఒక్క తిన్నారు తక్కినంత దాంట్లో పారేశారు ఏమిటంటే అంత తీపిగా ఉన్నది కాబట్టే ఇతరులకి అది వినియోగింపబడుతుందని నేను ఇచ్చాను నేను వదిలేశాను నేను అనుభవిస్తే తీపిని ఆ తీపి అందరూ గలక పంచం అనుభవిస్తే ఎంత ఆనందం వాళ్ళు సంతోషిస్తుంటే ఆ సంతోషం నాది అందువల్ల నేను దాన్ని బుట్టలో వేసేసా అని చూడండి ఎంత త్యాగబుద్ధి నిజంగా ఈ కాలపు వాళ్ళైతే ఆ తీపి దెబ్బకి బుట్ట బుట్ట ఫైసలు అయిపోయేదండి ఎవరు వదలడండి ఎవరు వదలడు చూడండి ఈ త్యాగబుద్ధి ఎప్పుడు కలుగుతుంది చెప్పండిది ఆ జ్ఞానం కలిగిన నాయన నేను ఒక్కడిని అనుభవిస్తే మీరు కూడా అనుభవించండి హిందీలోనండి ఒక చక్కని వాక్యం ఉందండి ఏంటంటే కళ్యాణ్ కళ్యాణ్ అనే ఒక పత్రిక మీరు కూడా వినుంటారు గొరక్పూర్ గీతాప్రస్ నుంచి అద్భుతంగా ఉంటుందండి భక్తి మార్గం చక్కగా ప్రబోధ్ హిందీ హిందీలో దాంట్లో జనుల్లో మూడు రకాల వాళ్ళు ఉంటారు అని రాశారండి ఒక పత్రికలో ఆ మూడు వారి పేర్లు చెప్తున్నాడు మొదటి ఉత్తముడు మధ్యముడు అధముడు ఉత్తముడు యొక్క స్వభావం రాశాడండి అది హిందీ పత్రిక కదండి హిందీలో ఉన్నది కూడా చెప్తాను తేరా తేర అంటే చెప్పండి నీది మేరా అంటే నాది ఉత్తముడు యొక్క స్వభావం ఎట్లా ఉంటుందో చెప్పారు తేరాహి మేరాభితేరా అంట అట్టండి వాడు ఉత్తముడు నాయన నీది నువ్వు అనుభవించు నాది కూడా నీకు ఇస్తాను ఇది ఉత్తముని స్వభావం అండి సాక్రిఫిషియల్ స్పిరిట్ తేరాహితేరా మేరాభితేరా మధ్యముడు స్వభావం ఏంటంటే తెరాహితేరా మేరాహి మేర అంటాటండి వాడు నీది నువ్వు తిను నాది నేను తింటా నన్ను అడగబాక నేను నీకు ఇవ్వను ఇదండి తెరాహితేరా మేరాహి మేర ఇది మధ్యముడు వీళ్ళ వల్ల ఏం చిక్కు లేదండి ఎందుకంటే ఎవడు కూడా వాడు చూసుకుంటాడు ఇక అధముని యొక్క స్వభావం అండి మేరా మేరా హి మేరా అంటాడు నాది నేను ఎంచుకుంటా నీది కూడా ఇక్కడ భారేవా అంటాడు దరిద్రుడు అండి పరమ దరిద్రుడు అండి ఇది ఎప్పుడు కలుగుతుందంటే ఇటువంటి భావం అజ్ఞానం అజ్ఞానం చేత ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు నిన్న జ్ఞానయోగంలో చెప్పండి బ్రహ్మాండం ఒకే చైతన్యము శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపం అని ఆ రహస్యం తెలిస్తే ఇంక కర్మ ఎంత శుద్ధం చూడండి ఎంత శుద్ధం నాదేం లేదు నువ్వే దినవయ్యా నువ్వే అనుభవించు నువ్వు తింటుంటే ఆనందం నా ఆనందం దీని పేరు రేపు ఆరవాధ్యాయులో ఆత్మౌపమ్యం అంటాడండి శ్రీకృష్ణవరమ ఆత్మౌపమ్యం అంటే ట్రీట్ అదర్స్ యాజ్ యువర్ సెల్ఫ్ ఇదండి ఇటువంటి సిద్ధాంతం అంటే మహాగంభీరమైందండి చాలా మంది అక్కడక్కడ చా పుస్తకాల్లో ఏం రాస్తారు తెలుసు ఆ ట్రీట్ యువర్ నైబర్ యాజ్ యువర్ బ్రదర్ అంటాడు నీ పక్కింటి వాడిని నీ సోదరుడు వలే చూడని చెప్తే కృష్ణ పర్మాత్మ దాన్ని ఒప్పుకోలేదండి ఎందుకంటే బ్రదర్ బ్రదర్ అంటే సోదరుడు కదా సోదరుడు సోదరుడు ఇప్పుడు కలహించుకుంటున్నారండి అక్కడక్కడ మరి సోదరత్వం సిద్ధాంతం ఎట్లా అవుతుంది చెప్పండి ఇప్పుడు ఎవరైనా వకీళ్లు ఉంటే వకీళ్ళని అడగండి వకీళ్ళు మీకు వచ్చే కేసులు ఉన్నాయని వెంటనే చెప్పేస్తాడు అన్నదమ్ముల కేసులు అంటాడు ముందు సోదరుడు సోదరుడు కలహించుకుంటే సిద్ధాంతం ఎట్ అవుతుంది సోదరత్వం అయ్యా సోదరత్వం మంచిదే ట్రీట్ యువర్ నైబర్ యాజ్ యువర్ బ్రదర్ మంచిదే మరి బ్రదర్స్ అట్లా ఉంటే కదా కలహం పెట్టుకుని అవస్థపడుతున్నారండి అందుకే శ్రీకృష్ణ పరమాత్మ బ్రదర్హుడ్ అనేది క్యాన్సిల్ చేశాడు నో బ్రదర్హుడ్ ఎట్ ఆల్ ట్రీట్ యువర్ నైబర్ నాట్ యాజ్ యువర్ బ్రదర్ బట్ యాజ్ యువర్ సెల్ఫ్ మీ వల్లే తన మీద ఎవరికైనా ద్వేషం ఉంటుందా ప్రపంచంలో ఎవరి మీదైనా ద్వేషం ఉండొచ్చు కానీ తన మీద ఎవరికి ద్వేషం పరమప్రేమ ఉంటుందన్నది ఒక ఆశ్రమంలోనండి శ్రీరామ నవమి వచ్చిందండి పండగ మొన్న వచ్చింది చూడండి ఆ పండగలో ఆశ్రమ భక్తులంతా చేరారు ఎక్కడే ఆశ్రమంలో గురువుగారు రాములు పటం పెట్టి పూజ చేయించాడని అందరి చేత పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం ఒక పళ్ళలోనండి శిష్యుడిని పిలిచి నాయన అరటి పళ్ళు చాలా వచ్చినాయి కదా భక్తులు తెచ్చినాయి ముక్కలు కోసి అందరికి ప్రసాదం పెట్టు అన్నాడండి ఎవరు గురువుగారు శిష్యుడు అట్లాగే ముక్కలు కోసి అందరికి పెట్టబోతుంటే నాయన ఈ నూరు మంది భక్తుల్లో ఎవరి మీద నీకు ఎక్కువ ప్రీతి ఉంటుందో వాడికి ముందు ముక్క పెట్టు తర్వాత అందరికీ పంచిపెట్టు అన్నాడండి అర్థమైందండి ఈ నూరు మంది భక్తులు నీకు ఎవరి మీద ఎక్కువ ప్రేమ ప్రీతి ఉంటుందో వాడికి ముందు ముక్క పెట్టి తర్వాత అందరికీ పెట్టు అన్నాడండి ఎవరు గురువుగారు వాడు ఏం చేశాడో తెలుసండి మొదటి ముక్క వాడు నోట్ వేసుకున్నాడండి వాడు ఈ రైట్ చేసినామండి స్వామి అందరికంటే నా మీద ఎక్కువ ప్రీతి అన్నాడండి వాడు చూచాలా ప్రతి వాడికి ఇంతేనండి దీని పేరే ఆత్మౌపమే తన మీద ఎవరికి ద్వేషం ఉండదు కదా పరమ ప్రీతి ఉంటుంది కాబట్టి ఇతరుల మీద కూడా అంత ప్రీతి కలిగి ఉండదు ఎంత అద్భుతమైన సిద్ధాంతం ఉండేది ఆత్మౌపమ్యేన ఆర అధ్యాయం రేపు రాబోతున్నది ఆత్మౌపమ్యే సర్వత్ర సమం పశ్చిజున సుఖం వాత ఆంధ్ర పత్రిక దాని ఎడిటోరియల్ పైన ఒక చక్కని భారత పద్యం రాస్తారండి మొదటి నుంచి రాస్తున్నారు నాగేశ్వరరావు గారు ఉన్నప్పటి నుంచి ఇతరులు నీకు ఏది చేయాలని అనుకుంటున్నావో దాన్ని నీవు ఇతరులకు చేయి ఇదండి కర్మయోగం యొక్క రహస్యం ప్రతి ప్రాణి నీ కదా ఏమండి మరి నీవు నీ సుఖాన్ని ఎంత అపేక్షిస్తున్నావో పరప్రాణి కూడా సుఖాన్ని అంత అపేక్షించు చూడు శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగంలో సిద్ధాంతీకరించినండదు ఆయన ఏ ప్రాణి మీద దయ ప్రేమ అనేది వర్షింపచేయి నీ మీద నీకెంతో ప్రేమ ఉంది కదా వీళ్ళందరూ భగవత్ స్వరూపం కదా అందరూ నీ వలే ఉన్నారు కదా మరి ఒక ప్రాణి బాధపడుతుంటే ఆ బాధ నీ బాధ కదా చూడండి ఇది ఎవరైనా ఉన్నదా చెప్పండి ఇప్పుడు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఎట్లా ఉన్నదో చూడండిది ఎంతసేపటికి పరప్రాణిని బాధ పెట్టాలని పరదేశాన్ని కబళించాలని ఇంకొకరికి అపకారం చేయాలని ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా భగవద్గీత ప్రచారం అయిందంటే తప్పకుండా ఈ పరోపకార బుద్ధి అభివృద్ధి కాక తప్పదండది ఒక ప్రాణికి ఉపకారం చేయాలని మనం అంటే ఎందుకోనడుగుతాడు అవతలవాడు ఎందుకు ఉపకారం చేయాలని అప్పుడు దానికి శాస్త్రం ఏం చెప్పిందో తెలుసిన నాయన నీలో ఏ శక్తి ఉన్నదో నీలో ఏ స్వరూపం ఉన్నదో ఆ స్వరూపం ఎదుటివాడిలో కూడా ఉన్నది నీ సుఖాన్ని నువ్వు ఎట్లా అపేక్షిస్తున్నావో పరసుఖం కూడా అట్లాగే అపేక్షించు చూడు తోటి ప్రాణిని నీవు నీవలే చుండు ప్రాణిని నీవు నీవలే చుండు మనసౌఖ్యముఖం కూడా కాంక్షించుచుడు దేహంబులన్నీ నీ యొక్క రూపాలే మనసా సత్యమును తెలుసుకొని ప్రాణులన్నిటి ఎడల దయగలిగి ఉండుమో మనస శాస్త్రాల సారము వివరించి తెలిపెదా శ్రద్ధగా వినుము ఓ మనసా పరహితమే పుణ్యము పరపీడ పాపము దయజూపుల్ల మనసంటి సిద్ధాంతములండి భగవద్గీతలో చక్కగా ప్రతిపాదింపబడి కనుక ఇటువంటివి కనుక బాగా జీర్ణమైతే ఇంకా తాను తగ్గించుకుని ఒక ప్రాణికి ఉపకారం చేస్తానండి అందుచేత ఈ కర్మయోగంలో మొట్టమొదటి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానమును తెలుసుకో జ్ఞానములు తెలుసుకుని తర్వాత కర్మ చేయను శుద్ధంగా ఉంటుందండి పరోపకార బుద్ధి భంగి పరులతో ఉంటుందండది కనుక మొట్టమొదటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అడిగిన ప్రశ్నను పురస్కరించుకుని ఆయన లోకల్లో రెండు మార్గాలు ఉన్నాయి జ్ఞానమార్గం కర్మ మార్గం ఎవరి సంస్కారం ఎవరి యొక్క ప్రవృత్తి ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఆచరించండి దాంట్లో ఏం తప్పు లేదు కానీ బట్ అంటారు కర్మయోగం మొట్టమొదట ఆచరించకుండా జ్ఞానయోగంలో అనుభవం రావటం కష్టం అనేసి ఇట్స్ ఇంపాసిబుల్ కర్మ అనేది ఎలిమెంటరీ కోర్స్ జ్ఞానం అనేది అండి గ్రాడ్యుయేట్ కోర్స్ అంటే కాలేజీ కోర్స్ అండి సరే అయ్యా మీరు ఎలిమెంటరీ కోర్స్ పేస్ కాకపోతే మీరు కాలేజీకి ఎట్లా వెళ్తారు చెప్పండి మూడు కోర్సులు ఉన్నాయి కదండి ఎలిమెంటరీ కోర్స్ హై కోర్స్ కాలేజీ కోర్స్ కర్మ భక్తి జ్ఞానం జ్ఞానం అనేది కాలేజీ కోర్స్ అండి ఫైనల్ కోర్స్ అది దాంట్లో మనం ఆరితేరాలంటే ముందు ఎలిమెంటరీ కోర్సులో కొంచెం అనుభవం పొందాలి కదా చెప్పండి ఇది లేకుండా గారు కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ కార్యం కర్మయోగంలో ప్రవేశం లేకుండా జ్ఞాన కలగటం చాలా కష్టం చిత్తశుద్ధి కలగాలి కదా ముందు చిత్తశుద్ధి కలగటానికి పుణ్యకార్యములు ఇవన్నీ చేయాలి కదా చెప్పండి నిష్కామకార్యములు చేయాలి కదా కాబట్టి కర్మయోగంలో కొంత ప్రయత్నం ఉంటే తప్ప ఆ మనస్సు శుద్ధం కాదు మనస్సు శుద్ధం కాకపోతే ఆత్మజ్ఞానం కలగదు చూచారా కనుక ఈ కర్మయోగం చూడు నమారంభాన్ నైష్కర్మ్యం పురుషోస్ చక్కని శ్లోకం అండి నర్మణ మనారంభాన్ కర్మలు చేయకుండా నైష్కర్మ్యం అంటే ఈ జ్ఞాన మార్గం చూడు సమాధి స్థితి తూరీయ స్థితి అది చా కలగటం కష్టం ఎందుకంటే హృదయం పాపభూయిష్టంగా ఉంటే మనసు అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఎట్లా తెలుస్తుంది చెప్పండి కనుక హృదయం నిర్మలంగా ఉండాలంటే పుణ్యము నిష్కామకర్మ పుణ్యకర్మ ఇటువంటి అన్ని పరోపకార కర్మ శుద్ధంగా ఉండాలండి అది లేదే లేదు అని అకస్మాత్తుగా వాడికి మోక్షం కలగాలంటే కలగదండి ఇంపాసిబుల్ ఎందుకు మోక్షం అనేది జ్ఞానం ఉంటేనే కలుగుతుందండి జ్ఞానం ఎట్లా వస్తుందంటే చిత్తశుద్ధి కలిగితేనే జ్ఞానం కలుగుతుంది సూచన కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ నాయన మీరు భక్తితో ఆరాధిస్తుండండి చూ రేపు పదకొండు పదేవాధ్యాయం విభూత యోగంలో జ్ఞానము చేత మోక్షం ఖాయం ఎక్కడైనా రాసిపెట్టుకోండి గోడ మీద జ్ఞానోదేవత కైవల్యం కైవల్యం అంటే మోక్షం కావాలంటే జ్ఞానం జ్ఞానం అంటే ఏమిటి స్వస్వరూప అనుభవం అది తన స్వరూపం ఉండి వీడు దేహం అని చెప్పి అనుకుంటాం ఇట్ ఈస్ ఫాల్స్ దేహం కాదండి తన యొక్క సిధార్థమైన స్వరూపం తెలుసుకుంటేనే వాడికి శాంతి కలుగుతుంది కదండి ఇప్పుడు రాత్రి ఎద్రబోతున్నాడు ఎన్నో దుఃఖాలు అనుభవిస్తున్నాడు దుఃఖాలన్నీ పోవటానికి ఉపాయం ఏమిటి చెప్పండి మేలుకోటం ఆ మేలుకోటం అనేది జ్ఞానం ఆ జ్ఞానంతో అన్ని దుఃఖాలు సమస్య పోతాయండి కానీ జ్ఞానం కలగాలంటే చిత్తం మలినంగా ఉంటే కలగదండి భగవానుడు చెప్తున్నారు పదో అధ్యాయంలో తేషాం సతతయుక్త భగతాం ప్రీతిపూర్వకం అర్జున ఎవరు ప్రీతిపూర్వకంగా నన్ను గురించి చింతన చేస్తున్నారో నేను సంతోషించి దుద్ధితే వారికి ఆత్మజ్ఞానం నేను కలుగు చేస్తాను చూచారా ఆత్మజ్ఞానం ఎట్లా వస్తుంది బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ మనం ఎన్ని ప్రయత్నం చేసినా భగవాను యొక్క గ్రేస్ బ్లెస్సింగ్ లేకపోతే కష్టం మరి వారి బ్లెస్సింగ్ ఎట్లా వస్తుంది మనం భక్తి ప్రీతిపూర్వకంగా ఆరాధిస్తుంటే మనం చేసేటువంటి కర్మలు పవిత్రంగా ఉంటే భగవాను యొక్క దయ తప్పకుండా కలిగి తీరుతుంది దానివల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది అని దానివల్ల మోక్షం పొందుతాడు అర్థమైందండి కనుక న కర్మణ నైష్కర్మ్యం పురుషోస్థుతి నైష్కర్మ అంటే మోక్షస్థితి ఈ కర్మలో ఆచరించకుండా మొదట్లో కలగదు ఎందుకంటే చిత్తశుద్ధి కలగాలి కనుక పాపం అనేటువంటిది మహాఘోరమైనటువంటిదండి హృదయంలో పాపం ఉన్నంత వరకు ద్వేషం ఉన్నంత వరకు అసూయ ఉన్నంత వరకు దుష్టగుణాలు ఉన్నంత వరకు ఇంపాసిబుల్ మోక్షం అనేది అసాధ్యం అండి కనుక ఊరికి కలవరిస్తే కాదండి నాకు రిడన్సీ నాకు మోక్షం రిలైజేషన్ కావాలంటే ఎట్లా వస్తుందండి ఫస్ట్ థింక్ ఓవర్ యువర్ మైండ్ అది ఈ మనస్సు ఏ స్థితిలో ఉందో కొంచెం ఆలోచించండి తమోగుణమా రజోగుణమా సత్వగుణమా మనం పొందవలసింది ఏమిటి సత్వగుణం కూడా దాటిపోయి విశుద్ధ సత్వం సూచర్ విశుద్ధ సత్వం అంటే ఏంటంటే గుణాతీతం ఆ గుణాతీతమైనటువంటి స్థితిలోకి పోవాలంటే మూడు గుణములు దాటాలంటే మొట్టమొదటి సత్వగుణం దగ్గరికి రావాలండి సత్వగుణం సుజన్ ఏ గుణాలు పోవాలి తమో గుణం పోవాలి రజోగుణం పోవాలి ఇప్పుడు టైం కాదండి ఎందుకంటే పద పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో చక్కగా చెప్తామని భగవానుడు ఒక అధ్యాయమే కేటాయించినారు ఈ మూడు గుణాలకి సార్ చాలామంది యొక్క పరిస్థితి ఉంది తమోగుణం తమోగుణం అంటే ఏమిటండి బద్ధకం సోమరితనం ఎక్కువ భోజనం ఎక్కువ నిద్ర ఇదండి తమో సంబంధంగా సరే ఏమి పని చేయండి ఊరికే కూర్చుంటాడండి దానివల్ల మోక్షం ఎట్లా వస్తుందండి ఈ తమోగణం వల్ల ఇప్పుడు ఊరికే కూర్చుంటే ఒకటి మాత్రం తప్పకుండా వస్తుందండి ఏమిటి తెలిసినా చావు ఏనాటికైనా చస్తాడు వాడు ఊరికే కూర్చుంటే చాలండి కానీ మోక్షం రాదండి మోక్షం ప్రయత్నం యొక్క ఫలితం కష్టపడి తన యొక్క మనస్సును శుద్ధం చేసుకుని మోక్షం పొందాలే కానీ ఊరికే కూర్చుని తిని తాగి నిద్రపోతుంటే మోక్షం రాదండి అది అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఇక్కడ బోధిస్తున్నారు ఆయన జ్ఞా కర్మలు ఆచరిస్తూ చిత్తశుద్ధి కలుగు చేసుకుని నిష్కామ భావంతో కర్తృత్వం లేకుండా దైవార్పణ బుద్ధితో చేయండి సరే కర్మలు ఎడు తిరిగి చేయాల్సిందే ఇప్పుడు నడవటం కర్మే కదా పెద్దలు ఏం చెప్తున్నాయి ఎడ తిరిగి నడుస్తున్నావు ప్రదక్షిణం అని ఎందుకు అనుకోకూడదు అన్నాడు చూడండి ఒక మహనీయుడు ఎడ తిరిగి నడుస్తున్నావు నడవక తప్పదు ప్రదక్షిణ అనుకోరాదా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా నువ్వు నడక నడక అనుకుంటే అది ప్రదక్షిణంగా మార్చుకోవయ్యా అన్నాడు చూడండి ఆత్మత్వం తి పరిజనా ప్రాణశరీ పదయో ప్రమ కరోదఖిలం శంభో తారాధనం చూడండి నేను ఏది చేసినా ఓ పరమశివ నీ కైంకర్యం నేను నడుస్తే నీ ప్రదక్షిణం నేను నిద్రపోతే సమాధి స్థితి నేను ఏదైనా మాట్లాడితే అది స్తోత్రం చూడండి ఎంత చక్కగా చెప్పాడు ఇంతేనండి ఇప్పుడు జ్ఞానికి అజ్ఞానికి భేదం ఏమిటంటే ఇద్దరూ కర్మలు చేస్తుంటారు కానీ జ్ఞాని ఏ విధంగా కర్మ చేస్తాడంటే అజ్ఞానులు తెలివి తక్కువగా చేసేటువంటి పని మోస్తరు కాకుండా ధరించటానికి వీలుగా భగవంతుని యొక్క అనుగ్రహానికి అనుకూలంగా వారు చక్కగా ప్రయత్నం చేస్తుంటారు చూడండి ప్రయత్నం అనేది ఇద్దరికి ఉన్నది అజ్ఞాన ఒక రకంగా చేస్తుంటాడు జ్ఞాని ఒక రకంగా చేస్తుంటాడు స్పీడ్ ఒకటేనండి కీప్ అప్ ది స్పీడ్ బట్ మేక్ ఎ డైవర్షన్ చూచా వాల్మీకి చూడండి వాల్మీకి యొక్క పూర్వాశ్రమం పేరండి రత్నాకరుడు రత్నాకరుడు ఊ దారిపోయే వాళ్ళందరినీ దోచుకుంటూ చాలా హీనమైనటువంటి చరిత్ర ఉన్నదండి మీకు తెలుసు కదా వారి చరిత్ర వాల్మీకి రత్నాకరుడు సప్తరుషు వచ్చారండి సప్తరుషు వస్తే ఏమయ్య పాఠం పాపం మూట కట్టుకుంటున్నావు ఏంటని చెప్పి చక్కగా బోధ చెప్పినారు ఒకరికి వీరు తరించడానికి ఉపాయం అడిగినారు రామా అనేది చేసి ఉపదేశం చేశారు మరా జపం చేయబోయా అన్నాడు చూడు ఎంత పట్టుదల ఉన్నదంటే వాల్మీకి ఆ మర అనేటువంటిదండి భోజనం లేదు ఏం లేదండి అట్లా కూర్చుని ఊ ఎంత కాలమో జపం చేసేసాడు రామ అక్కడ రామైపోయిందండి చూ మ రామ రామైపోయి ఆ పవిత్రమైన తారకం యొక్క జపం చేశా పాపం అంత భస్వం అయిపోయిందండి ఆ జ్ఞానం అనేది చక్కగా అనుకూరించిందండి అక్కడికి ఆది కవీశ్వరుడుగా రామాయణం రాసినటువంటి మహాకవిగా పేరు పొందినాడు అండి ఇంత మార్పు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండిది ఎవరిని కూడా మీరు తక్కువ అని చెప్పి చెప్పకూడదని భగవద్గీత యొక్క ఆదేశం అండి భగవద్గీత ఎవరు ఎంత పాపం చేసినప్పటికీ వాడిని దూషించబాకండి ఏదో పొరపాటు తెలివి తక్కువ చేత చేసినది సూపర్ లైటివ్ డిగ్రీ వాడారండి కృష్ణవర్మాత్మరేపు నాలుగవ అధ్యాయులు అవి చేత్యర్వేత్తలవేన అర్జున మహా పాప సముద్రం సంపాదించిన జ్ఞానం అనే నావ అవలీలుగా ఈ పాప సముద్రం దాటి వేయి వచ్చిన చూడండి ఎంత ధైర్యం చెప్పిన పాపం చెయ్యమని కాదు ఇదైనా పొరపాటు గృహపాటును పాపం చేసినా ఇక అధైర్యపడవద్దు ఇక మీదట ఆ పాపం కడిగి వేసుకుని పుణ్యంలో అడుగు పెట్టు చూచారా జ్ఞానంలో అడుగు పెట్టండి అదండి మహనీయులు ఏం చెప్పినారు హేట్ హేట్ సిన్ బట్ నాట్ దిన్నర్ అది ఇదండి మన సిద్ధాంతం అది హేట్ సిన్ పాపాన్ని దూషించండి పాపాత్ముని దూషించవద్దు ఎందుకంటే ఈనాడు పాపాత్ముడు పెద్దల యొక్క సాంగత్యం చేత పుణ్యాత్ముడుగా మారగలడు చూచారు మనకి రత్నాకరుడే దృష్టాంతం అన్నది ఎంతమందోనండి చైరాని పనులను చేసి మహాత్ములు యొక్క సాంగత్యం చేత మారిపోయిన మహనీయులు ఎంతమందో ఉన్నారండి చూచారు కనుక శ్రీకృష్ణ పరమాత్మే అక్కడక్కడ అక్కడెక్కడ చెప్తుంటారు రేపు తొమ్మిదవ అధ్యాయం చూడండి అది సాధురేవ సమంతి మహా పాప దురాచారం కలిగినా కూడా వారు కనుక మంచి మార్గంలోకి వస్తే వారి పేరు సాధు కనుక ఎవరిని కూడా మనం కించిత్తు చేయకూడదండి స్వామి వివేకానంద ఎంత గంభీరంగా చెప్పారు చూడండి అపిచేత పాపేభ్య సర్వేత్తలవేనం సంతరిష్యసి ఓ మహా పాప సముద్రం సంపాదించిన జ్ఞానమనే నావ తెచ్చుకోవా అవలీలుగా ఈ పాప సముద్రం దాటివేయవచ్చు నా చూడండి ఎంత ధైర్యం చెప్పిన పాపం చెయ్యమని కాదు ఇదైనా పొరపాటు గ్రహపాటును పాపం చేసినా ఇక ఆ ధైర్యపడవద్దు ఇక మీదట ఆ పాపం కడిగి వేసుకుని పుణ్యంలో అడుగుపెట్టు చూచారు జ్ఞానంలో అడుగు పెట్టండి అదండి మహనీయులు ఏం చెప్పినారు హేట్ హేట్ సిన్ బట్ నాట్ ది సెన్నర్ అది ఇదండి మన యొక్క సిద్ధాంతం హేట్ సిన్ పాపాన్ని దూషించండి పాపాత్ముడిని దూషించవద్దు ఎందుకంటే ఈనాడు పాపాత్ముడు పెద్దల యొక్క సాంగత్యం చేత పుణ్యాత్ముడుగా మారగలడు చూచారు మనకి రత్నాకరుడే దృష్టాంతం అండది ఎంతమందోనండి చైరాని పల్లుని చేసి మహాత్ములు యొక్క సాంగత్యం చేత మారిపోయిన మహనీయులు ఎంతమందో ఉన్నారండి కనుక శ్రీకృష్ణ పరమాత్మక్కడ ఎక్కడెక్కడ చెప్తుంటారు రేపు తొమ్మిదవ అధ్యాయం చూడండి అది చేయ సాధురేవ సమంతవ్య సమ్య వ్యవసిరాచారం మహాపా దురాచారం కలిగినా కూడా వారు కనుక మంచి మార్గంలోకి వస్తే వారి పేరు సాధు కనుక ఎవరిని కూడా మనం కించిత్తు చేయకూడదండి స్వామి వివేకానంద ఎంత గనుతున్నారు నాయన పుణ్యం గనక తెచ్చుకుంటే పాపం దగ్ధం స్పష్టంగా చెప్పేశారండి సార్ పాపం చేయమని కాదు ఎదురుకు చేసినటువంటి పాపం దాని కూర్చి ఊరికి ఏడుస్తుంటే లాభం లేదండి బ్రింగ్ యువర్ ఆ పుణ్య పాజిటివ్ ఆ పాజిటివ్ పుణ్యం గనక తెచ్చుకుంటే నెగిటివ్ పాపం ఎగిరవతలు పోతుంది దాని ప్రమాణం ఏడవధ్యాయం ఏషాం త్వంతగతం పాపం జనా పుణ్యకర్మణం ఎంత అద్భుతమైన కనుక ఇంకా పాపులు చింత పడవలసిన పని లేదు ఏదో పొరపాటు గ్రహపాటు జరిగిపోయింది ఇక మీద పాపం చేయకుండా ఉన్నటువంటి పాపాన్ని గురించి ఏడవకుండా దాన్ని కడిగేయటానికి ప్రయత్నం చేయాలి పాపం దేని వల్ల కడుగుతుంది కడగబడుతుంది పుణ్యం చేత నిష్కామ కర్మ చేత అదంతా దగ్ధం అయిపోతుందండి తొలగిపోతుంది అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ నాయన పుణ్యాన్ని అధికం చేసుకోండి ఏషాం త్వంతగతం పాపం చూడండి అంతగతం పాపం పుణ్యకర్మణ పుణ్యకార్యముల చేత పాపం ఎవరికి తొలగిపోయిందో చూచి తొలగిపోతుందండి తప్పకుండా పోతుంది ఊరికి పని లేదండి కనుకనే మహాత్ములు యొక్క చరిత్ర చూడండి ఒక్కొక్కసారి పొరపాటు జరగవచ్చు కానీ వారేమీ చింతపడరండి ఫైట్ for the best, face the worst. This is what we call the Siddhānta. We call it a little bit, we call it a little bit, we call it a little bit, we call it a little bit, we call it a little bit, fight for the best, face the worst. ఏది వచ్చిన అవాంతరం అండి కేర్ చేయకూడదు మనం పోయేది గమ్యస్థానం చాలా అద్భుతమైంది మోక్షం దైవ సాక్షాత్కారం దానికి కొనకపోతున్నాం దారిలో వచ్చే చిన్న చిన్న అవాంతరములు మనం లెక్క చేయకూడదు అండి సరే కొందరండి ఏమో పొగడతారు ఎవరు మీరు గొప్పవారు కొందరు తిడతారు ఇవన్నీ లెక్క పెట్టి లక్ష్య చెప్పండి ఈ జ్ఞానైనటువంటి కేర్ చేయడండి వీళ్ళందరినీ కూడా హీ న్ నో మోర్ చూ ఓన్లీ నో ది ట్రూత్ the rest will hate and laugh at thee but pain no heed so vivekananda satyam telsinvar koddi mande few only know the truth they rest will hate and laugh at thee but pain no heed go thou from place to place and help them out of moyas wheel కొందరే సత్యుంగులను కాని తక్కిన వారిత్రుడా భయపడక యుడి రంటిని వదలచు మా జనులతమాడు సదనుచుబాడు సాంగ్ పదమూడు పద్యాలు రాసినారండి వివేకానంద ఇంగ్లీష్లో అద్భుతంగా ఉంటాయి దాని పేరు యతి గీతం ది సాంగ్ ఆఫ్ ది సన్యాసిన్ వారు ఇదే చెప్పినారండి కేర్ చేయబాకండి ఏదో రకరకాలుగా అంటుంటారు ఇవన్నీ మనం మనసులో పెట్టుకుంటే ఎట్లా చూడండి ముందుకు పోతుండాలండి సాగిపోతుండాలి మన గమ్యస్థానం చాలా గంభీరమైందండి ఈ దారిలో వచ్చిన అవాంతరములన్నీ కేర్ చేయకూడదండి కనుకనే ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగాన్ని బోధిస్తూ అర్జునే జ్ఞానము కర్మ రెండు మార్గాలు ఎవరి యొక్క ప్రవృత్తి ఎట్లా ఉంటుందో దాన్ని అనుసరించండి కానీ ఈ కర్మ మార్గం ఆచరించకుండా జ్ఞానం కలగటం కష్టం పురుషోష్ణు నేవా కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు అన్నారు సర్వ ప్రకృతి కానీ కొందరు ఏం చేస్తారు చూడండి రెండు రకాలు చెప్పుకొచ్చారు కొందరు తాత్కాలికమైనటువంటి ఆవేశాలు తాత్కాలికమైనటువంటి వైరాగ్యాలు కలిగి ఇళ్లలో నుంచి వెళ్ళిపోతారటండి కొందరు వెళ్ళిపోయి ఏకాంతంలో కూర్చుని ఏమో పెద్ద వైరాగ్యం కలిగినట్టు పాప ఇంట్లో వాళ్ళంతా బాధపడుతుంటారు ఆయన అక్కడ చేసింది ఏమిటి ఏం లేదండి మోక్షం కలగనే కలగదండి అక్కడ ఏకాంతంలోకి వెళ్తే మనస్సు ఎట్లా ఉంటే ఎక్కడుంటుందండి శరీరం ఆశ్రమంలోనో మఠంలోనో ఎక్కడో ఉండొచ్చు కాక మనస్సు అదే శ్రీకృష్ణ పరమాత్మ నిలదీసి అడుగుతున్నారండి కర్మేంద్రియాని సంయమ్య కర్మేంద్రియములంటే ఏంటి చెప్పండి చేతులు కాళ్ళు ఇవన్నీ కర్మేంద్రియాలు అది సంయమ్య ఒక చోట కూర్చుని కొండ గుహలోనో లేకపోతే ఆశ్రమంలోనో ఈ కాళ్ళు చేతులు దిగబెట్టుకుని కూర్చున్నాడు బట్ వాట్ అబౌట్ మైండ్ మనసు ఎట్లా ఉంటుందని అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మ కర్మేంద్రియాన్ని సంయమ్యం ఇంద్రియార్థాన్ దొంగ నాటకం అక్కడ కూర్చుని ఏకాంతంలో కాళ్ళు బిగపెట్టుకుని చేతులు బిగబెట్టుకుని కొండ గుహలో కూర్చుని నా ఇంట్లో వాళ్ళంతా ఏం చేస్తుంటారు ఇదే గొడవ అండి అక్కడ ఏ జాడీలో ఏ పచ్చడి ఉంది అది కూడా జ్ఞాపకం పెట్టుకుంటాడు వాడు అంతేనండి వాడు వాడికి మనస్సు ఎక్కడ ఉంటుంది ఇంటి మీదే ఏడుస్తూ ఉంటుందండి దాన్ని శ్రీకృష్ణవరమాత్వం ఎట్లా కనిపెట్టారో కానీ విమర్శ చేసి ఖండి చేస్తున్నారు కర్మేంద్రియాన్ని సంయమ్య ఇంద్రియార్థాన్నిత్మ్యాచారౌకండి మరి ఏం చేయాలి మనసా నియమ్య ఇంటి దగ్గర ఉండి మీ ఇంద్రియములు మన్ని మనస్సు నిగ్రహించుకోండి ఇంటి దగ్గర ఊరికి పరిగెత్త బాకండి ఎక్కడో ఇక్కడికి అక్కడికి ఏం అక్కడ వెళ్ళి చేసేది చెప్పండి ఇంకా మీ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఆశ్రమాలకు వెళ్ళాలంటే అప్పుడప్పుడు వెళ్ళి ఒక వారం రోజులు ఆశ్రమాల్లో ఉండి అక్కడ ఉన్న డిసిప్లిన్ అక్కడున్న క్రమశిక్షణ బాగా అభ్యసించి తర్వాత ఇంటి దగ్గరికి వచ్చి దాన్ని అమల్లో పెట్టండి సరే ఇది చాలా మంచిదండి అంతేగాని అన్ని తెగదెంపులు తెచ్చుకుని అక్కడికి వెళ్తే ప్రారంభ స్థితిలోనండి అసాధ్యం అండి మనస్సు అదే చెప్తున్నారు శ్రీకృష్ణవరం ఫస్ట్ ప్యూరిఫై యువర్ హార్ట్ అట్ హోమ్ అది ఇంటి దగ్గరే చక్కగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఆశ్రమంలో చేసే సిద్ధాంతాలు నియమాలు మీరు ఇక్కడ ఆచరణలో పెట్టుకోండి డిసిప్లిన్ చూచారా ఇప్పుడు ఆశ్రమాల్లోనండి నాలుగున్నర గంటలకి ఈ గంట కొడతారండి మీరు ఎప్పుడైనా రండి ఆశ్రమాలకి చూడండి నాలుగున్నర గంటలకి ఫస్ట్ బెల్ అందరూ నిద్రలేస్తారండి ఐదున్నర సెకండ్ బెల్ అందరూ ఒక సామూహికంగా సమాధి గీతాపారాయణ భగవద్ధ్యానం నామ సంకీర్తన ఇవన్నీ చేస్తుంటారు చూచారు ఈ నియమాలు ఇంటి దగ్గర ఎందుకు పెట్టుకోకూడదు చెప్పండి ఇప్పుడు నాలుగున్నరకి వాళ్ళు లేస్తే వీళ్ళు నాలుగున్నరకి ఎందుకు లేవకూడదు అని చెప్పండి కొందరు లేవాలని ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళకి మెలకు రావటం లేదండి అప్పుడు ఏం చేయాలో తెలుసు ఒక అలారం గడియారం ఏదన్నా పెట్టుకుని తొందరగా నిద్ర లేవటం నేర్చుకోవాలండి సార్ లేక ఇంకో చిన్న సలహా చెప్తాను పొద్దున్నే లేవాలంటే బ్రహ్మముహూర్తం ఉషక్కకాలం చాలా అద్భుతమైన అట్మాస్ఫియర్ అండి ఎప్పుడు ఉషక్కకాలం బ్రహ్మముహూర్తం అంటారు అది ఆ టైం చాలామంది నిద్రలోనే గడిపేస్తున్నారు అది మంచిది కాదండి అది ఆ టైంలోనండి అనేక మంది మహర్షులు యోగి పొంగవులు ధ్యాన నిమగ్గులై ఉంటారు ది హోల్ అట్మాస్ఫియర్ విల్ బీ ఫీల్డ్ బై స్పిరిచువాలిటీ డివైన్ అట్మాస్ఫియర్ మనం కూడా నిద్ర లేచి కొద్దిసేపు కనుక ధ్యానం చేస్తే వీ కెన్ రిసీవ్ ది స్పిరిచువల్ కరెంట్ చెప్పండి బ్రహ్మాండం అంతా ఒక ఆధ్యాత్మిక తరంగం వ్యాపిస్తున్నది అది మనం గ్రహించడానికి అవకాశం కనుకనే బ్రహ్మ ముహూర్తం అని దానికి పేరు పెట్టారు ఆ టైం అంతా నిద్రలోనండి తమస్సులో గడిపేస్తున్నారు చాలామంది ఒక ఊళ్ళోనండి ఇద్దరు సోమరులు ఉన్నారండి పరమ సోమరులు ఒకడు ఎనిమిదింటికి నిద్ర లేస్తే ఇంకోటి తొమ్మిదిన్నరకలేస్తాడండి వాడు పొద్దున ఇద్దరు స్నేహితులు అండి బర్డ్స్ సేమ్ ఫెదర్ అని ఇంగ్లీష్లో చెప్తా చూడండి ఆ ఇద్దరు సోమరులు స్నేహితులు ఒక సోమరికి ఊరు ప్రయాణం వచ్చిందండి రేపు పొద్దునే ఐదు గంటలకి రైలు బయలుదేరుతుందండి వీడు ఎక్కడ నిద్రలేస్తాడండి ఎనిమిదింటికి లేచేవాడు పొద్దున్నే ఐదు అంటే నాలుగింటికే నిద్రలేవాలి అందువల్ల వాడు ఏం చేస్తాడంటే తన స్నేహితుడి దగ్గరికి పోయినాడు వీడి మించిన సోమరండి వాడు నాయన మై డియర్ ఫ్రెండ్ రేపు పొద్దున్న ఐదు గంటలకి రైలుకెళ్ళాలి నాలుగు గంటలకు వచ్చి కొంచెం లేపుతావా అన్నాడు తప్పకుండా లేపుతానో మూడున్నరకు వచ్చి జ్ఞాపకం చేయబోయే అన్నాడండి వాడు పరమ సోమరి ఈ విధంగా ఉషకాలం అంతా నాశనం చేసేటువంటి రకాలు చాలా మంది ఉన్నారండి అట్లా కాదండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శ్రీకృష్ణ పరమాత్మ త్వరపడి మీరు ఎక్కడికి వెళ్ళబాకండింద్రియాని మనసాయ ఇంటి దగ్గరే కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి ఆరే అర్జున కర్మేంద్రియ కర్మయోగ్యే మనస్సుని జ్ఞానేంద్రియంలో కొంచెం జాగ్రత్తగా నిగ్రహించాలి కర్మేంద్రియాలు నిగ్రహించడం పెద్ద కష్టం కాదు కర్మేంద్రియం అంటే చేతులు కాళ్ళు ఎవడైనా బెగబెట్టుకుని కూర్చోవచ్చండి అది పెద్ద గొప్ప కాదు మనసులో ఉండే మాలిన్యం పోవాలంటే ఇట్ టేక్స్ టైం అది అది ఏకాంతంలో ఆశ్రమాల్లో అప్పుడప్పుడు మనం వెళ్ళి ఆ డిసిప్లిన్ క్రమశిక్షణ నేర్చుకుని అది ఇంటి దగ్గర ఆచరణలో పెట్టడం చాలా మంచిదండి అది ఒక ఊళ్ళో ఒక చోట జరిగిన విషయం వినండి ఒక ఇంట్లో పోట్లాడాడండి పోట్లాడి ఆశ్రమానికి పరిగెత్తికెళ్ళాడు పరిగెత్తుకు వెళ్తే ఎట్లా వెళ్ళాడు తెలుసుండి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అండి ఒక ఆయన పరిగెత్తున గురువుగారికి మధ్యాహ్నం పన్నెండు గంటలకి దండం పెట్టాడండి అప్పుడు ఆశ్రమంలో గురువుగారు ఉండి వుళ్ళంత చెవడ కారుతున్నది పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏమయ్యా ఏమిటి కదా అన్నాడు ఏమి లేదండి మిమ్మల్ని ఒక కోరిక ఒక ప్రార్థన చేయాలని వచ్చినాను ఏమిటి అన్నాడు సన్యాసం ఇప్పించండి అన్నాడు సన్యాసం ఏమయ్యా అంత తేరగా ఉందా సన్యాసం అంటే అసలు ఎవరు నీవు ఎందుకు వచ్చినావు సన్యాస సంకల్పం నీకు ఎందుకు కలిగింది చెప్పబోయే అన్నాడు స్వామి క్షమించండి అవన్నీ ఆ గొడవలన్నీ మీకెందుకు అడిగాను ఇవ్వండి అన్నాడు అట్లా ఇవ్వరయ్యా సన్యాసం అనేది అట్లా ఊరికే ఇవ్వరు విషయం చెప్పు నీకెందుకు ఈ మార్పు కలిగింది మనసులో అప్పుడు చెప్పాడండి ఇంటో మా కుటుంబం పేచీలు వచ్చింది కలహాలు నాకు మనసు విరక్తి పుట్టిపోయి ఇక్కడే పరిగెత్తికొచ్చాను సన్యాసం ఇప్పించండి అన్నాడు అయితే నేను సన్యాసం ఇస్తాననుకో మళ్ళా నువ్వు ఇంటి మొహం పెట్టవా అన్నాడు అప్పుడు అండి గయోపాఖ్యానుడు పద్యని చెప్తాడండి జలనిధులింకుగాక కుల శైలము లేడు నుంకుగాక ఇంటి గడప తొక్కనే తొక్కను అన్నాడంటే ఎంత ఆశ్చర్యపడ్డాడు ఓహో ఎంత వైరాగ్యం ఎంత వైరాగ్యం మళ్ళీ ఇంటికి వెళ్ళట వీడని ఇంకొక చిన్న ప్రశ్న అడుగుతాం ఏమయ్యా నేను సన్యాసం ఇస్తాననుకో మీ ఇంటి వాళ్ళు నువ్వు ఇక్కడ చెప్పి తెలుసుకుని ఇక్కడికి పరిగెత్తుకు వస్తారనుకో ప్రార్థన చేస్తారనుకోండి ఏదో పొరపాటు జరిగింది రాండి ఇంటికి అని చెప్పి మిమ్మల్ని అడుగుతారనుకోండి అప్పుడు ఏం చేస్తారు అని అడిగాడు అప్పటి సంగతి ఆలోచించుకోవచ్చు వేయండి అనుకుంట ఏమైనా ఉందో చెప్పండి దీంట్లో వైరాగ్యం ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ దీన్నే ఖండిస్తున్నారండి యస్వింద్రియాన్ని మనసానియమ్య ఇంటి దగ్గరే ఉండి కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి ఆశ్రమాల్లో ఏ సిద్ధాంతాలు అమలు పరుస్తున్నారో దాన్ని ఇక్కడ కూడా అమలుపరచండి ఇక్కడ ధ్యానం చేయండి ఇక్కడ గీతాపారాయణ చేయండి ఇక్కడ ఉషక్కలు ఉన్న నిద్ర లేవండి ఇక్కడ ఒక భేదవారికి ఏదైనా సహాయం చేయండి లేవండి ఎందుకు చేయకూడదు ఆ టైం వచ్చినప్పుడు మనం చెప్పకుండానే వైరాగ్యం కలుగుతుందండి సరే ఆ టైం వరకు వేచి ఉండాలి చూచారా ఎస్తింద్రియాని మనసా నియమేర్జునే కర్మేంద్రియ కర్మయోగ సవిశిష్యే కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారు కృష్ణము నాయన కర్మలు వదలబాకండి నియతం కురు కర్మత్వం ఈ శాస్త్రములు పెద్దలు ఏది నిర్దేశించినారో ఆ శుభ కర్మలు చేయండి నియతం కురు కర్మత్వం కర్మధ్యాయోహి అకర్మణ అకర్మణ కర్మ చేయకుండా ఊరికే ఉన్నదానికంటే కర్మ చేయటం మేలు చూచాను ఊరికే ఉంటే ఏమవుతుంది తెలుసండి తమోగుణం ఆ తమోగుణం వల్ల ఏమి ఉపయోగం లేదండి ఇంకా రజోగుణం గలవాడు ఏదో కోపతాపాలు కలిగినా అవతల వాడు ఏదైనా చివాట్లో పెడితే మళ్ళీ దారికి వస్తాడండి తమోగుణం వాడు మరీ హోప్లెస్ అండి గోడ ఇప్పుడు చూడండి గోడ ఎలా చెప్పండి గోడకి ఏమైనా పుణ్యమా గోడకి పాపమా ఆ విధంగా ఉంటాడండి తమోగుణం గలవాడు ఎందుకు మనకి వాడి జీవితం అంతా వ్యర్థమైపోతుందండి ఈ రజోగుణం గలవాడు ఏదో ఇతరుల యొక్క వాడు మంచి దారికి రావచ్చును అది కూడా భంగమైన రజోగుణం తమోగుణం ఈ రెండు మహా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అండి హృదయాన్ని బాగా పరిశోధించాలి సత్వగుణం వచ్చిందా లేదా ఏమిటి సత్వగుణం చెప్పండి దయ ప్రేమ కరుణ పరోపకారం అహింస వైరాగ్యము భక్తి ఆత్మవిచారణ ఇదంతా సత్వగుణం అని ఈ సత్వగుణం కనుకొస్తే హృదయం ఎంతో నిర్మలంగా ఉండి ఎంత గొప్ప అనుభూతి కలుగుతుందంటే చెప్పడానికి లేదండి జ్ఞానం కలగటానికి సత్వగుణం అనేది చాలా సహాయపడుతుందండి అది హృదయం అర్థం మోస్తరు గనక నిర్మలంగా ఉంటే ముఖం అనేది ఎంత స్వచ్ఛంగా కనిపిస్తుందో అదేవిధంగా ఆ హృదయంలో ఈ పాపభూయిష్టమైనటువంటి సంకల్పములు వృత్తులు గనక ఎగిరిపోతే హృదయంలో ఆటోమేటిక్గా వారి సాక్షాత్కారం కలిగిపోతుందండి కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఈ కర్మయోగాన్ని ప్రోత్సహిస్తున్నారు అయినా జ్ఞానం అనేది మొట్టమొదట్లో అందరికీ వంట పట్టదు ముందు చిత్తమును శుద్ధం చేసుకోండి ఒక ఉపకార భావన కలిగి చేసుకోండి ఏదో విధమైనటువంటి సేవ ఈ సేవ వల్ల నిష్కామ కర్మ వల్ల ఏమవుతుంటే హార్ట్ అది ఇంగ్లీష్ లో ఒక ఎంత చక్కగా చెప్పారు ఎంతంత వరకు మన హృదయం పవిత్రమైపోతుందో అంతంత మోక్షానికి దగ్గర పడుతుంటాం మనం హృదయ శుద్ధి కనుక లేకపోతే పాపం గనక ఘనీభవించుంటే ఈ కెనాట్ రియలైజ్ ఇన్ దిస్ బర్త్ ఇంపాసిబుల్ సో ఎవరు మోక్షం పొందలేరండది కనుక ఈ పాపం అనేది ఘోరమైనటువంటి విషయం దాన్ని తొలగించటం ఎంత శీఘ్రంగా ఉంటే అంత మంచిది అండదు కనుక రే శ్రీకృష్ణ పరమాత్మ ఈ కర్మయోగమును చక్కగా ప్రోత్సహించిన ఆయన ఎగ్జామిన్ యువర్ హార్ట్ అది మీ హృదయాన్ని మీ ఏదైనా కనుక దుష్ట సంకల్పములు ఏదైనా కనుక ఉంటే వెంటనే దాన్ని పారద్రోలండి దుర్బుద్ధి కనుక ఉంటే దాన్ని వెంటనే పారద్రోలండి అట్లా అనేక జన్మల నుంచి కూడగట్టుకున్నటువంటి పాడు సంకల్పాలు పాడు వృత్తులు దురభ్యాసములు ఉంటాయండి జనుల్లో దాన్ని ప్రయత్నపూర్వకంగా పోగొట్టాలి అట్లా పోగొట్టకపోతే ఏమో తెలుసుండి ఆ జ్ఞానం అనేది కలగనే కలగదు జ్ఞానం కలకపోతే వాడికి శాంతి మోక్షం అనేది సిద్ధించదండి ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అనేక జన్మల నుంచి పేరుకుపోయినటువంటి కొన్ని దుర్గుణాలు ఉంటాయండి దీని వాసన అంటారు వాసన చూ తెలుగులో వాసన కాదండి తెలుగులో వాసన అంటే స్మెల్ దుర్ దుర్వాసన సద్వాసన అంటారు చూడండి మంచి వాసన అది కాదు సంస్కృతంలో వాసన అంటే టెండెన్సీ సంస్కారం చూ అనేక జన్మల్లో చేసినటువంటి పాడల వాట్లు దీని పేరు దుర్వాసన ఈ వాసనలు ఎప్పుడు హృదయంలో ఉంటాయో ఇట్స్ ఇంపాసిబుల్ ఇక మానవుడికి జ్ఞానం కలగనే కలగదు కలిగినా నిలవదండి అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ మన వేదశాస్త్రములని వాసనాక్షయం తత్వజ్ఞానం వాసనాక్షయం మనోనాశం మూడండి ఏ శాస్త్రమైన మీరు చదవండి ఈ మూడు సాధన తప్పటి లేదండి మళ్ళీ చెప్తున్నాను తత్వజ్ఞానం వాసనాక్షయం మనోనాశం ఈ మూడిట్లోనండి తత్వజ్ఞానం చాలా ముఖ్యం దాని ద్వారా వాసనలో పోగొట్టుకోవాలి వాసనలో పోగొట్టుకుంటే మనస్సు ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుందండి సార్ మనస్సు దానికి అసలు రూపం లేదండి అనేకమైనటువంటి సంకల్పములు వృత్తులు ఇవన్నీ చేరితే మనస్సు అయింది మన వేదములో శాస్త్రముల్లో మనస్సుని డిఫైన్ చేస్తున్నారు వినండి వాట్ ఈజ్ మైండ్ కామ సంకల్ప విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి హ్రీహి ధీహి ఏ తత్సం మన ఏవ అన్నాడు ఇవన్నీ చేరితే మనస్సు అవుతుంది ఇవి ఒక్కొక్కటి తీసివేస్తే ఇంకా మనస్సు ఎక్కడ నామరూపాలే ఉండవండి చూడండి పది కట్టెలు పది కట్టెలు నిప్పు రగిలించే అగ్నిహోత్రం వెలుగుతున్నది దాన్ని చల్లార్పాలంటే ఒక్కొక్క కట్టి తీసేయండి చాలు ఇంకా వేరే ప్రయత్నం ఒక్కొక్కటి తీసే ఆరిపోతుందండి అదేవిధంగా మనస్సు రహితం కావాలంటే మనోనాశం అమనస్కం ఏ ఈ సంకల్పములు వృత్తులు ఒక్కొక్కటి తీసివేస్తే చాలు అండి ఒక రాగానే పోతాయండి అనేక జన్మార్జితమైనటువంటి పాడభ్యాసములకు దొరల వాటిలో కొన్ని ఉంటాయండి సందర్భం వచ్చింది కాబట్టి ఒక వాక్యం చెప్తున్నాను పూర్వం ఒక మహారాజు ఉన్నాడు వారి పేరు మీకు అందరికీ తెలుసు భోజరాజు భోజరాజు వారిలో ఉన్న స్పెషాలిటీ ప్రత్యేక చేయుడు తెలుసుండి లక్ష్మి సరస్వతి కంబైన్ అయినారండి వారిలో చదు ఇటు కావలసినంత సంపద డబ్బు ఉన్నది ఇటు కవిత్వం సంస్కృతం అనర్ఘంగా మాట్లాడగలరు ఎవరు భోజరాజు తన ఆస్థానంలో కాళిదాసు ఇంకా అష్టదిగ్గజాలు వీళ్ళందరినీ పండితులను పెట్టి పోషిస్తున్నాడు ఎవరు భోజరాజు ఇన్ని చేస్తున్నా వారి క్యారెక్టర్లో ఒక చిన్న లోపం ఉందండి అన్ని సద్గుణాలు ఉన్నాయి ఒక్క దుర్గుణం ఉందండి ఏమిటి తెలుసండి జోదం జోదం ఆడతాడండి ఎవరు భోజరాజు దగ్గర ఉన్న కాళిదాసు గారు ఇదంతా చూచి అయ్యో మా యజమాని గారికి అన్ని బాగానే ఉన్నాయి ఈ జూదం ఒకటి వచ్చి నాశనం చేసింది బంగారం అనేది చాలా విలువ కలిగింది కానీ దానికి స్మెల్ సువాసన లేదు బంగారక గన సువాసన ఉంటే ఇంకా ఎంత వాల్యూ ఉంటుంది దానికి మా రాజుగారికి ఈ దుర్గుణం పోతే ఇంకా ఎంత అభి అభివృద్ధి కలుగుతుందని కాళిదాస్ ఒకనాడు దగ్గరికి వెళ్ళి రాజుగారు మీకు అనేక సుగుణాలు ఉన్నాయి ఈ పాడు జూదం ఎందుకండి ఆనాడు ధర్మరాజు గారు జూదం ఆడే కదా ఇంత అంత అన్ని బాధలు పొందారు ఎందుకు దీంట్లో ఏలు పెట్టారు ఇదొక్కడి తొలగించడం ఎట్లా పోతుందండి జన్మాంతర వాసన అనేక జన్మల నుంచి కూడగట్టుకున్న వాసన కదా ఇది ఒక రాగాన పోవటం లేదండి కాళిదాసు ఎన్ని చెప్పినా మారలేదండి ఆయన మామూలుగా మధ్యాహ్నం మూడు గంటలకి రథం మీదకి జూదశాలకి పోతాడండి ఎవరు భోజరాజు కాళిదాసు చెప్పి చెప్పి విసుగుబుట్టి ఆఖరికి ఏం చేశాడో తెలుసండి ఈయనగా నెట్టగిన మార్చి తీరాలని ఒకనాడు ఒక ఉపాయం పొందాడు ఎవరు కాళిదాసు వేషం మార్చాడండి సన్యాసి వేషం వేశాడండి ఎవరు కాళిదాసు కాషాయ వస్త్రాలు ఇవన్నీ ధరించి ఈ దారిలో జూదభాలకి పోతుంటాడు ఎప్పుడు భోజరాజు దారిలో ఒక మాంసపు అంగడి ఉందండి మాంసపు అంగడి అక్కడ మాంసం కొంటున్నట్టు నటించాడండి ఎవరు కాళిదాసు సరిగ్గా మూడు గంటలకి రథం మీద పోతున్నాడు భోజరాజు ఈ దృశ్యం చూచాడండి అయ్యో జోజోయో నా దేశంలో ఒక సన్యాసి మాంసం కొంటున్నాడాది చెడ్డ ఆదర్శం అని ఈయన గారిని మందలిస్తే మంచిదని చెప్పి రథం ఆపించాడు అండి ఎవరో భోజరాజు దిగాడు రథం ఆ సాధువు మాంసం కొంటు ఎవరు సాధు కాళిదాసేనండి వేషం వేసుకున్నాడు అక్కడ నటిస్తున్నాడు కాళిదాసు కొంటుంటే భోజరాజు గారు అక్కడికి వచ్చి ఇద్దరికి సంస్కృతం వచ్చండి ఇటు భోజరాజుకి సంస్కృతం వస్తూ కాళిదాసుకోవచ్చు అప్పుడు భోజరాజు సంస్కృతంలో అడుగుతున్నాడు భిక్షంస నిషే వం ఓ సాధువు గారు మాంసం కొంట నీకు న్యాయమేనా అని అడిగాడు భిక్షో మాంసే వణం కిముచితం నేను సమాధానం చెప్తున్నాడు మళ్ళీ సంస్కృతంలోనే వినా ఏమండి మాంసం ఎందుకు కొంటున్నానో తెలుసునా తాగేటప్పుడు నంజుకోవాలి అక్కడక్కడ నాకు కళ్ళు తాగే అలవాటు ఉంది కళ్ళు తాగేటప్పుడు అప్పుడు మధ్య మధ్యలో నంజుకోటానికి కొంటున్నాను అప్పుడు భోజరాజు గారికి ఇంకా చాపి కళ్ళు కూడా నీకు ఇష్టమేనా అని అడిగాడండి ప్రియమహో వారాంగనాభి నేను ఎప్పుడూ తాగను వేష్యలతో ఉన్నప్పుడు తాగుతాను అన్నాడు కాళిదాసుని ఎంత చక్కగా చెబుతున్నాడు నేను ఎప్పుడూ కళ్ళు తాగను కానీ భోగవాళ్ళు వేష్యం వాళ్ళు ఉన్నారే వాళ్ళతో కలిసినప్పుడు మాత్రమే నేను తాగుతూ ఉంటాను వాళ్ళతో ఉన్నప్పుడు అంటాడు వారా వారస్త్రీ రథనం ఈ వేసల్ని పోషించడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగాడండి చౌర్యవా జూదం ఆడి అన్నాడు అప్పుడు అండి ఈ భోజరాజుకి కంఠంలో ఎలక్కాయబడింది అండి జూదం ఆపే అని ఎట్లా చెప్తాడు ఆయన జూద చాలికి పోతున్నాడు అందువల్ల ప్లీజ్ టర్న్ బ్యాక్ అన్నాడండి ఎవరు భోజరాజు వెనక్కి వదండి అని చెప్పి డ్రైవర్ చెప్పాడు ఆ రథం మళ్ళా ఆస్థానానికి వెళ్ళిపోయింది రాజభవనానికి ఆ రోజు నుంచి మొదలుకొనండి జూదం వదిలిపెట్టేశాడండి ఎందుకంటే తాను జూదం ఆడుతూ ఇంకొకరికి జూదం ఆడద్దు చెప్పగలడు అందువల్ల జూదం మానేశాడండి తర్వాత ఈ కాళిదాసు గారు మార్చి మామూలు వేషంతో రాజుగారు జూదం మానేశారా బ్రహ్మాండంగా మానేశాను ఒక సాధువు నాకు పాఠం బోధించాడు ఆ సాధువు నేనే అన్నాడండి చూచారా ఈ విధంగా ఎందుకు చెప్పినానంటే అనేక జన్మార్జితమైన కొన్ని సంస్కారములు ఉంటాయండి దాని పేరే వాసన ఆ వాసన పోకపోతే మానవుడు అధోగతిని పొందుతాడండి అది శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు ఈ వాసనాక్షయం కోసం ఈ దుర్గుణములు పోవాలంటే పాపం పోవాలంటే సద్గుణములను తీసుకురాండి సరే రేపు అధ్యాయం పన్నెండు దగ్గర చూడండి ఒక్కొక్క అధ్యాయంలో లిస్ట్ బై లిస్ట్ లిస్ట్ బై లిస్ట్ చెప్తుంటాడండి కృష్ణ పరమాత్మ చూడలేదు ఊరికే మోక్ష మోక్షాన్ని కలవరిస్తే కాదు అర్జునే చూడండి ఇరవై గుణాలు ఇరవై ఆరు ఇష్ట చెప్పుకొచ్చారండి అద్వేష్టం మైత్రు పదమూడు అమానిసా క్షాంతి మళ్ళా పదహారు అభయం సుద్ధి ఈ విధంగా కర్మయోగాన్ని చక్కగా ప్రోత్సహిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఓ అర్జున నాకు కర్మ చేయవలసిన పనేమిటి చూ కృష్ణపరమాత్మ ఎంత చక్కగా నాకు అసలు ఏంటి నేను కృతార్థమే నాకు కేవలం అవతార మూర్తి కదండి పరబ్రహ్మస్వరూపుడు పరమాత్మ స్వరూపుడు ఇంకా వారికి కర్మయోగం ఎందుకు వారికి కానీ అర్జునే నేను అవతార వ్యక్తి అప్పుడప్పుడు ఈ కర్మయోగాన్ని చక్కగా ప్రోత్సహిస్తుంటాను అన్నాడు చూడండి నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించర్తయ కర్మని అర్జున నాకేం చేయవలసిన పని ఏమిటి కర్మ లేదు నేను కృతార్థుల అయినప్పటికీ కూడా ఈ కర్మను చేస్తున్నాను కారణం ఏమిటి ఆదర్శం పెద్దలు ఏ విధంగా చేస్తారో తక్కిన వాళ్ళు అది అనుసరిస్తారు కాబట్టి జ్ఞానైనటువంటి వాడు మహనీయులైనటువంటి వాడు చక్కగా ఈ కర్మను ఆదర్శవంతంగా చేస్తుంటే దాన్ని చూసి అనేక మంది బాగుపట్టడానికి అవకాశం ఉంటుందని ఏ విధంగా చేయాలంటే అజ్ఞానులు కూడా కర్మ చేస్తున్నారు కానీ జ్ఞాని ఏ విధంగా చేయాలంటే దానికి లక్ష్యం చూ ఇప్పుడు నడుస్తారు జ్ఞాని నడుస్తాడు కానీ ప్రదక్షిణం అనుకుంటాడు చూడండి దాన్నే కొంచెం డీవియేషన్ మనస్సును మార్పు చేసుకుంటాడు ఇప్పుడు భోగి భోగి రాత్రి మేలుకుంటాడు దేనికి భోగ విలాసముడు దీంట్లో పడిపోతుండే రాత్రి మేలుకునేవారు ముగ్గురండి యోగి భోగి రోగి ముగ్గురు మేలుకుంటారండి రాత్రి యోగి ఎందుకు మేలుకుంటాడంటే భగవద్ధ్యానం చేస్తుంటాడు భోగి ఎందుకు మేలుకుంటాడంటే ఈ విషయ భోగంలో మునిగిపోతాడు రోగి ఎందుకు మేలుకుంటాడంటే బాధ శారీరక బాధి ముగ్గురు మూడు రకాలుగా మేలుకుంటున్నారు బట్ హూ ఇస్ ఫార్చునేట్ ఎవడు అదృష్టవంతుడు చెప్పండి యోగి అయిన వాడు కాలం సద్వినియోగం చేస్తున్నాడు సార్థకం చేస్తున్నాడు కాబట్టి జ్ఞాని అజ్ఞాని ఇద్దరికి భేదం ఏమిటంటే అజ్ఞాని మామూలుగా అనేక కార్యక్రమాలు చేస్తుంటాడు జ్ఞాని తెలుసుకొని చేస్తాడు జ్ఞాని ఏ విధంగా చేయాలనేటువంటి విషయం చక్కగా తెలుసుకుని ఆ నిత్య జీవితాన్ని పవిత్రవంతంగా గడుపుతాడండి చాలా ఇప్పుడు రాత్రి మేలుకోటం అనేది అందరికీ ఉన్నది కానీ జ్ఞానైన వాడు భగవద్ధ్యానం చేయటంలో మేలుకుంటాడు చూ మేలుకోటం అనేది కామన్ కానీ ఈయన సద్వినియోగం చేస్తున్నాడు కాలాన్ని చూ కనుక మా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది ఏమిటంటే నాయన కీప్ అప్ యువర్ స్పీడ్ బట్ మేక్ ఏ డైవర్షన్ అయ్యా స్పీడు ఇప్పుడు చూడండి ఇప్పుడు వాల్మీకి రత్నాకరుడు వారిలో ఒక పట్టుదల ఉందండి ఎవరిలో వాల్మీకి పట్టుదల ఇదివరకంతా చెడు మార్గంలో ఉపయోగించాడు ఆ పట్టుదల ఇప్పుడు సప్తర్షుల యొక్క సాంగత్యం చేత మంచి మార్గంలో పట్టుదల వినియోగించాడు చూడండి పుట్ కూర్చొని పుట్ట మలిచిపోయే వరకు ధ్యానం చేసినారు రామనామం జపం చేసినారంటే ఆ పర్సివిరెన్స్ అనేది ఉండదండి పట్టుదల ఇదివరకంతా ఆ పర్సివిరెన్స్ చెడ్డ మార్గంలో ఉపయోగించాడు కనుకనే మహనీయులు ఏం చెప్తున్నారంటే ఆయన కొంచెం ఇటు చెప్పండి మేక్ ఎ డైవర్షన్ కీప్ అప్ యువర్ స్పీడ్ అది మీ పట్టుదల ఇదంతా కాండి కానీ దేని మీద పట్టుదల శాశ్వతమైన భగవంతుని మీద పట్టుదల అది దైవమును పొందటానికి ధరించడానికి జన్మ సార్థకత కోసం మనం ఈ పట్టుదల ఉపయోగించాలి అది అని చక్కగా అనేకమైనటువంటి ఉపదేశాలు చెప్తున్నారు మీకో మీలో ఒక సందేహం కలగచ్చు ఈ కర్మయోగం చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగాన్ని చక్కగా ఆచరించిన మహనీయులు ఎవరైనా ఉన్నారా అంటే జనక మహారాజు పేరు చెప్పారండి కృష్ణ పరమాత్మ చూడు ఈ అధ్యాయంలో కర్మ నైవ్ధిం ఆస్తి జనకాదయ జనకుడు మొదలైన వారు చూడండి వారి పేరు ఎందుకు వచ్చింది భగవద్గీతలోకి చూడండి ఉన్నారు కదా మహారాజులు వారి పేరు ఎందుకు రాలేదు చెప్పండి ఈ జనక మహారాజు యొక్క ప్రత్యేకత ఏమిటంటే చదవండి ఒక సామాన్యమైనటువంటి రాజు అయినప్పటికీ ప్రయత్నం చేసినారు పన్నెండు గంటల వరకు నో పాలిటిక్స్ రాజకీయంలో ఏలు పెట్టడండి పన్నెండు గంటలు అయిన తర్వాతే రాజకీయంలో ప్రవేశ ఈ పన్నెండు గంటల లోపల ఏం చేస్తాడు తెలుసండి జ్ఞానము జపము ఆరాధన ఆత్మ విచారణ ఇవన్నీ గురుసేవ ఇవన్నీ చేస్తుంటాడు చూచారు ఒక డిసిప్లిన్ ఒక క్రమశిక్షణ అనేది చక్కగా అలవాటు చేసినాడు అందుచేతనే జనకునికి అంత గొప్ప పేరు వచ్చిందండి కర్మ నైవంధి మాస్థిత జనకాదయ లోకసంగ్రహమే వా అర్జున ఆదర్శం కోసం ఇతరులకు చక్కని ఆదర్శం చూపడానికి తాను ముందుగా స్వయంగా చక్కని కార్యక్రమాలు నిర్వహించాలి అని ఈ కర్మయోగాన్ని చక్కగా ప్రోత్సహిస్తున్నారు మీకు సందేహం వస్తే జనకుడు అయిన జనకుడు కానీ ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి మీకు సంకల్పం కలిగితే ఎవరు ఇదంతా మనకి బోధిస్తున్నారో వారి జీవితం చూడండి ఎవరండి మనకి చెప్పేది ఈ బోధంతా కృష్ణ పరమాత్మ వారి యొక్క జీవితం ఒక సంక్షేపంగా చెప్తాను వినండి అవతారమూర్తి కదా గురువు దగ్గర తల వంచాడండి వంచవలసిన పని ఏమిటండి ఎవరా గురువు సాందీపుడు సాందీపుడనే గురువు దగ్గర సేవ చేసినాడండి కట్టెలు కొట్టి ఇంటికి తెచ్చినారు ఇల్లంతా ఊడ్చినాడు విసిన గెరతో ఇంకా చేయవలసిన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసినారు ఎందుకు చేయాలి వారు చేయవలసిన అవసరం ఏమిటి అయినప్పటికీ లోకానికి ఆదర్శం కోసం అండి అవతార మూర్తి అయిన అంటే నామినేషన్ పర్సనాలిటీ అయినప్పటికీ కూడా తన తల వంచినారండి చదువు ఏమండి ఈ కాలంలో తల వంచుతారా చెప్పండి ఏదైనా కొంచెం ఎక్కువ చదువుకున్నా అధికారం ఉన్నా ధనం ఉన్నా సౌందర్యం ఉన్నా ఆయన వంచేది లేదండి అది సరే ఈ మధ్య ఒక ఆయన ఎంఏ బ్యాసైనాడండి ఎమ్మె బ్యాస ఎంత గర్వం వచ్చిందంటే ఆయనతో అంటున్నాడు ఏమయ్యా మీకేమైనా బుద్ధి ఉందా అందరి దగ్గర తలకాయ వంచటమేనా అన్నాడండి వాడు అన్నాడు పెద్దల దగ్గర ఉంచితే తప్పేమిటారు పెద్దలు కాదు నేను ఎవరి దగ్గర వంచను పెద్దల దగ్గర కూడా అన్నాడండి అవతల ఆయన కోపం ఉంచి దేవుడి దగ్గర అయినా వంచవాతలన్నాడు దేవుడు కాదే ఇంకెవరి దగ్గర వంచనన్నాడు కనీసం మంగళవాడి దగ్గర అయినా ఉంచుతావా అన్నాడు అండి వాడు వంచి తీరాలి అక్కడ లేకపోతే రామార్పణం అయిపోతుంది అండి అంత గర్వం లేకపోతే కనుక శ్రీకృష్ణ పరమాత్మ అవతార మూర్తి అయినా కూడా ఎంతో వినయ విధేతులతో సేవ తర్వాత రాజస్వయాగం రాజస్వయాగం వచ్చినప్పుడు అంటే ఏమి కౌరవులు పాండవులు అందరూ కలిసిమెలిసి ఉన్నటువంటి టైంలో ఏమండి ధర్మరాజు గారు పదిహేను రోజులు దాదాపు ముందుగా సమావేశం చేసినారండి పెద్దలందరికి ఆ సమావేశంలో ఉపన్యాసం చెప్తున్నాడు ధర్మరాజు గారు ఎవరండి మహానుభావులారా ఇంకొక పదిహేను రోజుల్లో నాకు ఒక సంకల్పం కలిగి దాన్ని ఆచరణలో పెట్టబోతున్నాను ఈ విధంగా రాజస్వయాగం చేయాలనే అభిప్రాయం కలిగింది మీ అందరి యొక్క సహకారం మీ అందరి యొక్క సహయోగం సహాయం అవసరం అన్న వెంటనే ఒకరు లేచి మీకు మీరు మాకు డ్యూటీ ఇవ్వండి మేము ఆ డ్యూటీ చక్కగా నెరవేరుస్తామని చెప్తే ధర్మరాజు గారు ఒక్కొక్కరికి ఎక్కడ సమావేశమైన అందరికీ ఒక డ్యూటీ చెప్పేశాడు భీముని పిలిచి భీముడు భీమసేన డైనింగ్ డైనింగ్ సెక్షన్ భోజనం అంతా మీరే ఇంకొకరిని పిలిచారు నేను ఆదరించేటువంటి సెక్షన్ అంతా మీద కర్ణుడు కర్ణుని పిలిచి దాన మీరు చేస్తుండండి దుర్యోధనుడు క్యాషియర్ వచ్చిన కానుకలన్నీ మీరు తీసుకుని క్యాష్ బాక్సులు పెట్టండి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు డ్యూటీ చెప్పినారు ఓం సభ విసర్జిస్తున్నారు ఓం శాంతి ఉపశ సభ విరమిస్తున్నారు ఆ టైంలో నుండి సభలో నుంచి ఒక ఆయన లేచాడండి ఎవరో తెలిసిన కృష్ణ పరమాత్మ కృష్ణుడి గారు లేచి ధర్మరాజ అన్యాయం అన్యాయం అన్యాయం ఇంతమంది ఇక్కడ సమావేశం అయితే అందరికీ మీరు కార్యక్రమం అంటే సేవా కార్యక్రమం చెప్పారు కదా నాకు ఏ సేవ ఇవ్వలేదేమిటి నాకు కూడా ఏదన్నా పని పెట్టండి అన్న వెంటనే ధర్మరాజు చెవులు మూసుకున్న మహానుభావ మీ సాన్నిధ్యం మీరు ఊరికే వచ్చి ఉంటే చాలు మీ సాన్నిధ్యం బలం చక్కగా జరిగిపోతుంది మహానుభావ మీకు ఈ సేవ లేక కార్యక్రమం ఇచ్చే ధైర్యం కానీ ఆ విధంగా ఇవ్వటం చాలా తప్పని చెప్పి మేము అనుకుంటున్నాం ఎందుకంటే మహనీయులు మీరు మీకు చెప్పగలిగినటువంటి ఇదండి మాకు నేను సామాన్యులం మీరు అవతారమూర్తి అని ఈ విధంగా ధర్మ చెప్తుంటే నువ్వు ఆ వేదాంతం అంత కట్టిపెట్టు ఏదో ఒకటి మీరు డ్యూటీ ఇచ్చినారు మాకు డ్యూటీ ఇవ్వండి అని కృష్ణుడు అడిగితే ఇవ్వలేదండి ధర్మరాజు గారు వెంటనే కృష్ణ పరమాత్మ సభాముఖంగా చెప్పాడండి ఓ ధర్మరాజ మీరు కనుక నాకు సేవా కార్యక్రమం ఇవ్వకపోతే నేనే ఒక సేవ తీసుకుంటాను ఒక పని రాజసూయాగానికి వచ్చిన తపస్సు సంపన్నలు సాధు పొంగవలు యతివరేణ్యులు వారి యొక్క పాదములు కడిగి తీర్థం నెత్తిన చల్లుకుంటాను అన్నాడండి ఎంత వండర్ చూడండి ఆశ్చర్యం ఎంత వినయం కేవలం ఆమ్నిపోర్టెంట్ అండ్ ఆమ్నిషియంట్ పర్సనాలిటీ కదా అయినప్పటికీ నీ మహానుభావుల దగ్గర తల వంచి తీర్థం పాదములు యొక్క తీర్థం నెత్తిన చల్లుకుంటానంటే ఎంత ఆదర్శం చూడండి ఇదేనండి కర్మయోగం యొక్క రహస్యం పోని యుద్ధంలో కూర్చున్నాడే యుద్ధంలో ఏం చేసినాడు చెప్పండి కృష్ణ పరమాత్మ సారథి డ్రైవర్ డ్రైవర్గా కూర్చున్నాడే కానీ యజమానుడిగా కూర్చోలేదండి అది అదొక విశేషం అండి తర్వాత సాయంత్రం ఆ ఐదు ఆరు గంటల ఐదు గంటలైందంటే యుద్ధం విరమిస్తారు అప్పుడు తన గుర్రాలన్నింటినీ కూడా నది దగ్గర తీసుకోయి గాయములు కడిగి వాడికి దానా పెట్టి మేత పెట్టి సేవ చేస్తుంటాడు చూచారు అనేక మంది సంధ్యావందనం చేస్తుంటే ఆ టైంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ కర్మయోగం చక్కగా ఆచరిస్తారండి చూచారు ఈ విధంగా ధర్మయోగంలో ఆరితేరినటువంటి మహనీయుడండి ఎవరు ఈ కృష్ణ పరమాత్మ ఇట్లా ధర్మయోగం గురించి ప్రోత్సహిస్తూ చెప్తుంటే అర్జునుడు గారికి ఒక సందేహం వచ్చింది కృష్ణ చాలా బాగుంది మీరు చెప్పేది కానీ ధర్మం గొప్పదని అందరికీ తెలుసు కదా కానీ అధర్మం ఎందుకు చేస్తున్నాడు అని అడిగేశాడండి చివర ఈ అధ్యాయం పూర్తి కావస్తున్నదివ నిత కృష్ణ పాపం చేయాలని ఎవరికి ఉండదు కదా మరి ఎందుకు పాపం చేస్తున్నాడు వాడు ఇప్పుడు దొంగండి దొంగని పిలవండి దొంగతనం పాపం నీకు తెలుసు అని అడగండి వాణ్ణి మీకంటే బాగా తెలుసు అంటాడు వాడు కానీ ఎందుకు చేస్తున్నాడు దొంగతనం చెప్పట్లేదు అదండి అర్జునుడు అడిగే ప్రశ్న అతకేన ప్రయుక్తో పాపం చరచి పౌరుష అని చెన్నపి బివ నియోజిత బలాదివ ని ఎందుకు పాపం చేస్తున్నాడు అని అడిగితే కృష్ణపరమాత్మ సమాధానంతో ఈ అధ్యాయం పూర్తి అయిపోతుందండి దానికి కారణం చెప్తున్నారు ఆయన ఈ జన్మలో వచ్చింది కాదది అనేక జన్మల నుంచి కూడా కొన్ని కొన్ని పాప గుణాలు సంక్రమించినాయి ఏమిటవి కామయేష క్రోధేష ప్రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప విధ్యేన మిహవైరిణం కామము క్రోధము అనేక జన్మల నుంచి వాడిని బాధ పెడుతూ అదొక వాసనగా పరిణమించి సంస్కారంగా ఇప్పుడు వాడు చేయకూడదనుకున్నా కూడా బలాత్కారంగా వాడి చేత చేయిస్తున్నది కనుక ఇప్పుడు ఏం చేయాలం హైయెస్ట్ పొజిషన్ ఆక్రమించుకున్న ఒక శక్తి ఉన్నదండి చెప్తున్నారు చూడండి గ్రేట్స్ ఇంద్రియాహు ఇంద్రియ మనసస్ సహా అంటే ఆత్మ ఆత్మ అనేది అండి సుపీరియర్ పొజిషన్ ఈ ఇంద్రియుములు ఇవన్నీ తక్కువగా ఉన్నాయి కనుక ఓ అర్జున ఆ ఆత్మస్వరూపాన్ని చక్కగా తెలుసుకుని ఈ ఇంద్రియములన్నిటిని నిగ్రహించుకుని చక్కని దారిలో పెట్టండి పరం బున జురామజ్ఞానం చక్కగా తెలిసి కలిగి ఈ ఇంద్రిములన్నింటినీ చక్కగా నిగ్రహించుకుని మనస్సును పవిత్రం చేసుకుని సంస్కారములన్నింటినీ కూడా పవిత్ర సంస్కారములుగా రూపొందించి ఆ వాసనలు క్షయం చేయవలసింది దుర్వాసనలు అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ కర్మయోగంలో అనేకమైనటువంటి సిద్ధాంతములను ప్రతిపాదించి ఈ పవిత్రమైన కర్మయోగాన్ని పరిసమాప్తం చేసినారు నాలుగవ అధ్యాయం జ్ఞానయోగాన్ని రేపు విచారిస్తా హుడు భవమాన సుదుడుమట్టు మానాములకు నీనాపములకు నీచేయ మంగళరమనీపములకు నీచ జేయ ప్రహరా ప్రహరా ీనా మూపములుగు జేజా మంగళోరమణి నమూపము జ సాగేదా పురాణ నిస సా చేస్రా పఠాభిషేక రీనా రూపము జీవా నయన చాగరాజ